సరళిని పలికింది మురళి జీవన సరళిని పలికింది మురళి రతుకు బాటను నేర్పింది నెమల్లి జీవన సరళిని పలికింది మురళి ్రతుకు బాతను నేర్పింది నె మళ్ళీ బోధను పలికి నాలుకా పరవశమైనది వేదిక బోధను పలికి నాలుకా పరవశమైనది వేదిక పొందదగినది లేదిక ృందావనిలో నందనను దృందావని లో నందనదనుని రోగి మోహన మురళీ చైతన్య సుందరవళ్ళీ చైతన్య సుందరవళ్ళీ దృందావనిలో nandana nandanu ni brindavani lo nandana nandanu ni rogina mohana moralli chaitanya sundara ravalli chaitanya sundara ravalli krishnaya vasudevaya devaki nandanaya cha nanda gopakumaraaya govindaya namo namaha nanda gopakumaraaya govindaya namo namaha hari hi o oh. కాలం కర్మల మధ్యనే మనం బ్రతుకుతూ ఉంటాం ఎన్నో కార్యాలు జీవితంలో చేస్తూ ఉంటాం అనేకమైనటువంటి కర్మలు నడుస్తూ ఉంటాయి కానీ కొన్ని కార్యాలు ఆచరించిన తర్వాత ఆ కార్యం పూర్తి అయిన తర్వాత చేసింది మనమే అయినా ఆ కార్యాన్ని దలుచుకొని ఆశ్చర్యపోతూ ఉంటాం బా ఇంత కార్యాన్ని నేనే చేశానా అని విస్తుపోతూ ఉంటాం ఇటువంటి అనుభవం చాలా మందికి ఉంటుంది మనమే చేసేది మన కార్యమే అంటే అంత అద్భుతంగా అసమానమైనటువంటి రీతిల్లో ఆ కార్యాన్ని పూర్తి చేస్తాం గనక మన ఊహకు మించి ఉంటుంది కనుక అలాంటి పరిస్థితుల్లో అబ్బాయి ఇంత కార్యని నేను చేయగలిగానా అని మనకు మనమే ఆశ్చర్యపోతూ ఉంటాం మనమే చేసిన కానీ కొన్ని పరిస్థితుల్లో చాలా అవలీలగా చేయగలిగేటువంటి పనులు కూడాను సాధారణంగా చేసేటువంటి పనులు కూడా మనకు చాలా దుర్లభంగా దుస్సాధ్యంగా కనిపించి చేయలేకుండా కూడా పోతాం ఇది కర్మల విషయంలో ఒక విచిత్రంగా మన గోచరిస్తూ ఉంటది అద్భుతమైన కార్యాలు అనన్య సామాన్యమైనటువంటి కార్యాలు అవలీలగా చేస్తాం ఒక్కోసారి కానీ చాలా తేలిగ్గా సులభంగా చేసుకుని పోవాల్సినటువంటి కార్యాలు చాలా దుర్భరంగా మన ముందు నిలబడిపోయి ఉంటాయి చేయలేక కూడా మిగిలిపోతూ ఉంటాం అరే ఒకప్పుడు నేను అంత కార్యక్రమం చేయగలిగాను కానీ ఈనాడు ఇది చిన్నది కూడా చేయలేకపోయానే అనేటువంటి ఆలోచన కూడా మనకు రావడం చూస్తూ ఉంటాం జీవితంలో అంటే అన్ని సవ్యంగానగా నడుస్తూ ఉంటే ప్రతిదీ సులభంగా సాగిపోద్ది ఈ ప్రపంచాల కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు విధి వక్రించినప్పుడు లేదా ప్రారంధం దారుణంగా పడగ విప్పినప్పుడు అడుగు కనిపిస్తూ ఉంటాయి బస్తా బియ్యం తల మీద పెట్టుకుని పోయేవాడిని చూసినప్పుడు బియ్య బస్తాని నాకు అనిపిస్తుంది ఈ పని నేను చేయగలను వెంటనే అనిపిస్తుంది మనం చేయలేమని వయసుని బట్టి ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి కాబట్టి అతను మోసుకుపోతూ ఉన్నటువంటి ఒక బియ్య బస్తాని నేను మోసుకొని పోలేకపోవచ్చు కానీ నా కాలు ఎత్తి నేను పెట్టగలను నడిచిపోగలను అది నాకేం కష్టం కాదు బియ్యపు బస్తాన్ని తలమీద పెట్టుకోవడం నా కష్టం ఎత్తుకొని నడవడం నా కష్టం కానీ నా కాలెత్తి పెట్టడం నా కష్టమేం కాదు కానీ కొన్ని పరిస్థితుల్లో అంటే మోకాళ్ళు చెప్పులు కనుక అరిగిపోతే క్రానిక్ ఆర్థరైటిస్ అని డాక్టర్ చెప్పినప్పుడు కాలు ఎత్తి పెట్టడమే కష్టంగా బియ్య బస్తా అవసరం లేదు ఇంత చిన్నది చాలా అవలీలగా ఎన్నిసార్లు పరిగెత్తానో ఎంతగా తిరిగానో కానీ ఈ రోజు అటు కాలెత్తి పెట్టాలి అని అంటే కష్టంగా కనిపిస్తూ ఉంది ఇది ఒక కాలంలో లేంది ఈ కాలంలో కనిపిస్తూ ఉంది ఒక ప్రదేశంలో లేనిది ఒక ప్రదేశంలో కనిపిస్తూ ఉంది ఒక సమయం కాంతి మరొక సమయంలో కనిపిస్తూ ఉంది ఒక దశలో లేనిది ఇంకొక దశలో కనిపిస్తూ ఉంది ఇవి కొద్దిగా మనం అర్థం చేసుకుంటూ ముందు వాలీబాల్ ఆడుతున్నారనుకోండి ఆ సెంటర్ ఆడేటువంటి వాడు నెట్ దగ్గరకు వచ్చి ఒక్కసారి పైకి ఎగిరి తలతో బాల్ని ఎలా కొట్టి పాయింట్ తీసుకున్నాడు అనుకోండి ఆశ్చర్యపోతాం బా ఎట్లా హెడ్ ఇచ్చాడండి పాయింట్ వచ్చేసింది అరే అది నేను చేయగలను నేను చేయలేను ఆ విధంగా ఎగిరి హెడ్ ఇచ్చి పాయింట్ తీసుకోలేను వాలీబాల్లో కానీ నా తలను కావాలంటే ఎట్లా నేను తిప్పుకోగలను బాల్ను కొట్టలేకపోవచ్చు నా మెడ నేను తిప్పుకోగలను నా తలను ఎట్లయినా నేను తిప్పగలను కానీ అదే గనక స్పాండలైటిస్ కనుకొస్తే అర్థమవుతుంది తిప్పడం కాదు కదా అట్లా కదిలించలేకపోతాం ఈ విధంగా బాధపడేటువంటి వాళ్ళని చాలా మందిని మనం చూస్తున్నాం ఈ ప్రపంచంలో కాదు అందువల్ల అట్లా నిలవదు గనక సపోర్ట్ కూడా వేసుకుని అట్రాక్షన్ అది ఇది కనపడతా ఉంటారు మనకు ఒకప్పుడు విపరీతంగా ఆడిన ఒకప్పుడు విపరీతంగా తలలు దిప్పిన వాళ్ళే కానీ ఈ పరిస్థితికి వచ్చేటప్పటికి ఎందుకు అట్లా ఉంటుంది నేను చాలా బాగా మాట్లాడగలను చాలా బాగా ఆలోచించగలను మహామహా మేధావులంతా కూడా నా ఆలోచనల ముందు కరిగిపోయారు నన్ను చాలా మెచ్చుకున్నారు అనుకునేటువంటి మహామహా వక్తలు కూడాను చాలా సామాన్యమైనటువంటి వ్యక్తుల ముందు నీరసపడిపోవడం మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్కప్పుడు వాళ్లే అంటారు నేను అట్లా ఉండవలసింది కాదు పెద్ద పెద్దవాళ్ళని ఒప్పించాను మెప్పించాను సామాన్యమైనటువంటి వాడి దగ్గర ఇలా అయిపోయాను ఎందుకని తన ఆలోచనలే తన మేధస్సే ఇవే పరిమితాల జీవితంలో లిమిటేషన్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ పోవాలి వీటిని ఒకప్పుడు అంత జ్ఞానం కలిగిన ఇంత ఎందుకు పేలవంగా మారాడు అని లేదు ఆ సమయం ఆ పరిస్థితి జడ్జి గారు ఉన్నారు విట్నెస్ బాక్స్లో ఒకటి పెట్టారు ఈ పక్క ఉండాడు వాడు చాలా దొంగతనాలు చేశాడు సదస్సుకు వచ్చాడు సెల్ ఫోన్లన్నీ నెత్తుపోయాడు అర్థమవుతుంది వాడు దొరికాడు ఎట్లాగో దొరికిన తర్వాత వాడిని తీసుకొచ్చి పెడితే వాడు ఏమేమైతే తీసుకెళ్లాడు చీరలైతేనేమి సెల్ ఫోన్లు అయితేనేమి పర్సులు అయితేనేమి అన్నీ ఒక్కసారి అక్కడికి కుప్పపోసాడు ఎవడైతే నాది పోయిందని కంప్లైంట్ చేశాడో వాడున్నాడు విట్నెస్ బాక్స్లో జడ్జి అడుగుతారు వాడిని ఏమయ్యా నీవి పోయినావన్నా కదా వాటిల్లో నీవు ఉన్నాయేమో చెప్పగలవా ఉన్నాయి సార్ నా సార్ అవి అయితే ప్రూఫ్ చెప్పు సాక్ష్యం ఏంటో చెప్పు నీది అనడానికి రుజువేంటి నువ్వు గనక రుజువులు చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను నేను జడ్జి గారు వాడన్నాడు దగ్గరికి వెళ్ళి చూసి సార్ ఈ హ్యాండ్ కట్ నా సార్ ఇంకా చెప్పబోతాడు మిగతా మొదట చెప్తున్నాడు ఈ హ్యాండ్ కట్ నాది హ్యాండ్ కట్ చీఫ్లు అందరికీ ఉంటాయా కూడా ఉంది సాధువులకి భిక్షగాలకి అందరుంటే హ్యాండ్ కచ్ీఫ్లు కేవలం ఆ హ్యాండ్ కట్ నాది అని నువ్వు ఎట్లా చెప్పగలవు జడ్జి వాడు అన్నాడు సార్ దానికి కార్నర్ లో ఎస్ అన్ ఉంటుంది సార్ స్వామిజీ సుందర్శిత చూసుకోండి కావాలంటే కార్నర్లో ఎస్ అన్ ఉంటుంది చూస్తే కార్నర్ లో ఎస్ అన్ ఉంది వాడు చెప్పింది కరెక్ట్ హ్యాండ్ కట్ నాది అంటాడు కార్నర్ కనపడడం లేదు మనకు కానీ పరిశీలిస్తే తెలిసింది వారు చెప్పింది ఉంది కార్నర్లో ఎస్ ఉంది సరిపోయింది జడ్జి గారు అన్నారు ఇది ఏమంత సాక్ష్యంగా నేను తీసుకోవడం లేదు ఇది నిరాధారంగా నాకు కనిపిస్తుంది ఎందుకని సార్ ఎస్ ఉంది సార్ నా పేరు సార్ సోమయ్య చూడు నా ఖర్చీఫ్ కూడా ఎస్ ఉంది జడ్జి గారు నా ఖర్చీఫ్ కూడా కార్నర్లో ఎస్ ఉంది ఇప్పుడేం చెప్తావు నువ్వు అక్కడ ఉండే ఖర్చీఫికి కార్నర్ లో ఎస్తుంది కనుక నీదంటున్నావు ఇదిగో నా ఖర్చీకి కూడా ఎస్తుంది ఈయన పేరు సోమశేఖర్ రావు ఓకే ఇప్పుడేం చెప్తావని వాడు అంటాడు సార్ నా రెండు సార్ మొత్తం లాయర్ల గీర్లు మీరు నవ్వినట్టు నవ్వితే జడ్జి అనుకుంటాడు ఈ ప్రశ్నే వేయకుండా ఉండాల్సిందే జడ్జి ఎంతో మహామహా ప్రశ్నలు వేసి కుదిపేసాను జనాన్ని అటువంటి వాడిని ఎందుకు ఇట్లా అదే సార్ ఒక్కొక్కప్పుడు నీ జడ్జిమెంట్ను పదే పదే చదివాడు అడ్వకేట్స్ కూడా అడ్వకేట్ జనరల్స్ కూడా కానీ ఈరోజు సామాన్యమైనటువంటి వాడు పిచ్చోడు వాడి దగ్గర అయిపోయింది తమ కథ కాబట్టి నేను మహామేధావి అనుకునేటువంటి వాడు కొన్ని పరిస్థితుల్లో చాలా పేలవంగా కనపడతాడు నేను గొప్పగా మాట్లాడాను మాట్లాడగలను అనుకునేటువంటి వాడు అసలు ఈ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటాడు అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు అన్ని సమయాలు మనకు అనుకూలంగా ఉండవు అన్ని ప్రదేశాలు మనకు అనుకూలంగా ఉండవు చూడండి బాగా దేశకాల పరిస్థితుల మీద కూడా ఏదో మన జీవితం అట్లా కలిసిపోతా ఉంది దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మనసు మనకంటూ మనసుందు గనక ఇవన్నీ ఆలోచన చేస్తున్నాం మనసు ఉండడం వల్లనే చెప్పినా చెప్పకుండా చెప్తున్నామంటే మనసు గనక ఆలోచన చేస్తున్నాం గనక ఇది మన మనసే మన మనసులో నడిచే ఆలోచనలే మనకు సంబంధించిన ఆలోచనలే కానీ ఆలోచించేది మనసు కానీ ఒక్కొక్కసారి మన అనుభవం ఇంకొక విధంగా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచించేటప్పుడు చాలా క్లిష్టమైనటువంటి సమస్య మనకు వద్దకోండి అటువంటి దాన్ని ఆలోచించేటప్పుడు ఇట్లా కళ్ళు మూసి ఆలోచిస్తుంటాడు మనిషి చూసారా అదే గనక కవితలు అల్లే అల్లేటట్లయితే ఓ పాట రాస్తున్నాడు అనుకోండి కవి అలా మధ్య మధ్యలో అట్లా ఆలోచిస్తాడు కాబట్టి ఆయన కవితలు అల్లుతూ ఉన్నాడు గనక లోపల చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు గనక భావోద్వేగం లోపల ఉంది గనక కళ్ళు మూసి మరి ఎందుకంటే ఆలోచించేది మనసు కదా కళ్ళు పోయాల్సిన అవసరమేముంది ఆలోచించేది నా మనసే అయినా కళ్ళ ముందు కనిపించేటువంటి చెలించేటువంటి దృశ్యాలు కళ్ల ముందు కనిపించేటువంటి విషయాలు నా ఆలోచనలకు ఏమన్నా అవరోధంగా మారతాయేమో ఎందుకంటే సామాన్యంగా ఆలోచించేటప్పుడు దీని గురించి పట్టించుకోను కానీ ఇది ప్రగాఢమైనటువంటి ఆలోచన గనక నిగూఢంగా నేను ఆలోచిస్తున్నాను గనక కవితలకు సంబంధించింది కనుక క్లిష్టమైనటువంటి సమస్యకు సంబంధించింది కనుక ఇంత సంక్లిష్టమైనటువంటి విషయాన్ని ఆలోచించేటప్పుడు ఏ అవరోధం ఉండడానికి అవకాశం లేదు కాబట్టి నా ముందు కదిలేటువంటి చరణాలు ఏవైతే ఉంటాయో ఇవి నా ఆలోచనలకు ఏమన్నా అడ్డుపడతాయేమో అని అనుకుని మనిషి అలా కళ్ళు మూసి ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచన అయిపోయింది అనుకోండి కళ్ళు తెరుస్తాడు అట్లాగే మూసు కూర్చోడు ఆలోచన అయిపోయింది మళ్ళీ కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరవగలము అనే నమ్మకం ఉండడం వల్లనే కళ్ళు మూస్తాడు మనిషి అర్థమవుతుంది రేపు ఉదయం లేస్తామనేటువంటి నమ్మకం ఉందగనకనే మనిషి నిద్రపోయేది లేకపోతే అసలు నిద్ర రాదు నమ్మకం ఉంది లేవచ్చు లేవకపోవచ్చు వేరే విషయం ఇప్పుడు మధ్యలో నిద్రలో చనిపోయిన వాళ్ళంతా లేస్తామని పడుకున్న వాళ్లే ఆ నమ్మకంతో పడుకున్న వాళ్లే మన నమ్మకం రేపు ఒమ్మైపోవచ్చు కూడా మనం చెప్పలేము కాబట్టి నేను కళ్ళు మూస్తున్నాను కళ్ళు మూసి ఆలోచిస్తున్నాను అన్నప్పుడు మళ్ళీ కళ్ళు తెరుస్తాననేటువంటి నమ్మకం నాకుంది ఈ విధంగా జీవితాంతం ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఎన్ని లక్షల సార్లు కళ్ళు మూస్తూ తెరిచాము తెరుస్తూ మూసాము ఆలోచిస్తే కొన్ని లక్షల కోట్ల సార్లు జీవితంలో మనం బ్రతికున్నంత కాలంలో కళ్ళు మూస్తూ ఉన్నాం కళ్ళు తెరుస్తూ ఉన్నాం కళ్ళు మూస్తూ ఉన్నాం కళ్ళు తెరుస్తూ కానీ ఒక కాలంలో ఒక పరిస్థితుల్లో అలా కళ్ళు మూస్తాము ఆ తర్వాత తెరవలేము తెరవలేం ఆశ్చర్యం అమేజింగ్ కొన్ని లక్షల కోట్ల సార్లు మూస్తూ తెరిచాం కానీ ఒక దశలో మాత్రం మూతపడిందంటే మాత్రం మళ్లీ తెరవలేం అది మరణం అంటే ఇన్నిసార్లు జీవితంలో అసంఖ్యాకంగా కోట్లాది సార్లు కళ్ళు మూస్తూ తెరిచిన మనం మరణ సమయాన సంప్రాప్తే సన్నిహితే కాలే మరణ సమయంలో అంత అసక్తలో పడిపోయాం అంత నిస్సహాయ స్థితిలో పడిపోయాం అందుకే నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు భగవంతుని యొక్క దయ ఎక్కడ ఉంది అంటే రెప్పపాటులోనే ఉందేమో అంటే భగవంతుని కృపగనక లేకపోతే రెప్పపాటు కాలంలో జీవితం అంతరించిపోతుంది అని అంటే అట్లా వేశాము ఇంక తెరవలేము అయిపోయింది జీవితం ఇంకా ఆ క్షణంలో ఇంతవరకు వేసినటువంటి రెప్పలు తెరిచినటువంటి రెప్పలు ఇవన్నీ కూడా ఎట్లాగైతే నిరర్థకం అయిపోతున్నాయో ఆ సమయంలో చేసిన ఆలోచనలన్నీ కూడా అట్లాగే అయిపోతున్నాయి పెనవేసుకున్న బాంధవ్యాలన్నీ కూడా అట్లాగే అయిపోతున్నాయి ఈ క్షణం అందరికీ ఉంది ఆ క్షణానికి ముందు ఎంత కాలం నడిచింది అనేది మనిషికి మనిషికి తేడా ఉండొచ్చు ప్రారంభాన్ని బట్టి ఒకరు అరవై సంవత్సరాలు బ్రతికేవాళ్ళు ఒకరు ఎనభై సంవత్సరాలు బ్రతికేవాళ్ళు ఒకరు ఇరవైకి పోయేవాళ్ళు ఒక రెండు సంవత్సరాలకు పోయేవాళ్ళు ఒకరు పుట్టకనే పోయేవాళ్ళు ఒకళ్ళ తల్లి గర్భంలోనే పోయేవాళ్ళు కాబట్టి ఎంత టైము అనేది చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి నాలుగు క్షణాలు కనపడతా ఉంది జీవన్కే దినిచార్ జీవన్కే దిన్నచారు పారే జీవన కేన చారీవన కేనచార్యారే జీవన కే దినార్యారే జీవన కే దినార్యారే జీవన కే దినారో చూ ఆ 브룩 무드디날 무츠타 나루구루줄 아타 브룩 무드디날 무츠타 나루구루줄 아타 브룩 무드디날 무츠타 మూడు దినాల ముట ఎవరికి ఎవరో ఎవరికి ఎవరో yavarki evaru imutharo yerugaru <laughs> evaru ilalona yavarki evaru imutharo evaru yerugaru ilalona yedey maina మైనా ఏదేమిన పోయినా మైనా ఎవరెటు పోయినా మిగులును చింతే భూమిలోన్నా నలుగు రోజుల ఆట తుకు ముడు దినాల నాలుగు రోజుల నాలుగు రోజుల ఆట ముడు ముచ్చట నాలుగు రోజుల ఆట బతుకు మూడు దినాల ముచ్చట బతుకు నాలుగు రోజుల పాట నాలుగు రోజుల ఆటా మూడు దినాల ముచ్చట నాలుగు రోజుల ఆటా బతుకు మూడు దినాల ముచ్చట ఈ సత్యం గనక అర్థమైంది అంటే ఏదో జరగదు కాని హృదయంలో భక్తి కదులుతుంది భక్తి భావన కదులుతుంది భగవద్భావన కదులుతుంది ఇంత అస్తవ్యస్తంగా ఉంది గనక జీవితం పరమేశ్వరునితో నాకు సంబంధమే నిత్యమైనటువంటి సత్యమైనటువంటి సంబంధమని ఎక్కడైనా కాన్షియస్గా ఉంటున్నాను ఎక్కడైనా అంటే ఏ ప్రదేశంలో ఎప్పుడైనా అంటే ఏ కాలములైనా ఏ ప్రదేశములైనా ఏ కాలములైనా హృదయంలో భావనే కదులుతూ ఉంటది భక్తి భావనే కదులుతూ ఉంటది దేశ కాలాదులతో సంబంధం లేకుండా ఎవరి హృదయంలో అయితే భక్తి కదులుతూ ఉంటుందో భగవద్భక్తి కదులుతూ ఉంటుందో భగవద్భావన కదులుతూ ఉంటుందో వాళ్ళు భక్తులు అవగత పరమార్థ తత్వాహ అంటే పరమేశ్వరుల స్వరూపం వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది గనక అవగత పరమార్థ తత్వాహ ఆ పరమార్థ తత్వం ఏమిటో తెలిసిపోయింది గనక ఎందుకని ఇదిగో జీవితంలో మన లిమిటేషన్స్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడున్నా మనకి నిత్య సంబంధం పరమేశ్వరుడితోనే గనక ఎప్పుడైనా మనకి నిత్య సంబంధం పరమేశ్వరుడితోనే గనక ఆ సంబంధాన్ని గట్టిపరచుకోవాలి అని నిరంతరం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇది కేవలం అవగాహనతోనే వస్తుంది అందువల్ల భక్తి జ్ఞానమేవ సాధనమిత్యేకే మనార్థ మహర్షి భక్తికి సాధనం జ్ఞానం జ్ఞానం గనక లేకపోయిందంటే వాడు చేసే భక్తికి కూడా అర్థం ఉండదు పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానం కలగడమే భక్తి ఎక్కడున్నా అప్పుడు భక్తి నడుస్తుంది జ్ఞానం ఉంటే ఏ చోట ఉన్నా ఏ కాలంలో అయినా ఈ విషయాన్ని ఏడవ శ్లోకంలో కులశేఖరావు సుస్పష్టం చేస్తున్నారు భువివాస నరకేవా నరకాంతక అవధిరిత ప్రకామీరిత శారదారవి చరణోే చింతయామి తే చరణ అహం చింతయామి భగవాన్ నీ పాదపద్మాలని నీ చరణ కమలాలని నేను ఎప్పుడు చింతిస్తూ ఉంటాను ఎలాగు దివి వా విచిత్రం దివి అంటే స్వర్గం దివి ధాతు ఆకలి దప్పులు లేకుండా ప్రకాశించేటువంటి వాళ్ళు సురులు వీళ్ళు దివిలో ఉంటారు దివి ధాతు అది కనుక దివి అంటే స్వర్గం దివివా నేను స్వర్గంలో ఉన్నా భూ నిను భూలోకంలో ఉన్నా నరకేవ ఒకవేళ నరకలోకానికి పోయినా పాపపుకాలకి పోయినా అంటే పుణ్య పుణ్యం చేసుకునేటువంటి వాళ్ళు సురలోకం పోతారు పాపం చేసుకునేటువంటి వాళ్ళు ఆ సురలోకం పోతారు కదా మిశ్రమం చేసుకున్నారనుకోండి భూలోకంలో ఉంటారు కాబట్టి నేను చేసుకున్నది పుణ్యమే అయి పుణ్యలోకాలకు పోయినా పాపమే అయి నరక కోపంలో పడ్డా లేక మిశ్రమ కర్మలు చేసినటువంటి వాడిని వాటిని అనుభవించడానికి భూలోకంలో ఉండిన దివివా భూవివా నరకేవా మమ ప్రకామం వాసహ అస్తు ప్రకామం అంటే సదా ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేది అర్థం వాసహ అంటే ఉండడం కదూ జీవనం మమ వాసహ అస్తు ఒకే విధంగా ఎక్కడున్నప్పటికి కూడా నరకేవ మమ ప్రకామం వస అవధీరిత శారదారవిందౌణవు నీ యొక్క చరణ కమలాలు ఏవైతే ఉన్నాయో నీ పాద పద్మాలు ఏవైతే ఉన్నాయో అవి అవధీరిత శారదారవిందౌ శారద అరవిందౌ శారదారవిందౌ శరత్ అంటే శరదృతువు శరత్కాలం శరత్కాలంలో విరబూసేటువంటి కమలం ఏ విధంగా అయితే ఉంటుందో దాని శోభను అవధీరిత పక్కకు నెట్టేటువంటి అంటే దాని అధిగమించినటువంటి శరదృతువులో ఆకాశంలో చంద్రుడు సరోవరంలో పద్మము చాలా కంతిమయంగా శోభాయమానంగా ఉంటాయి చల్లగా ప్రకాశిస్తూ శరదృతు వర్ణనం ఒక అద్భుతంగా ఎర్రాప్రగడ అయితే మహాభారతంలో ఈ శరదృతం మీద వర్ణనం అసలు ఒక ఒక చాప్టరే నడిచింది అంత శరదృత వర్ణనం అసలు అక్కడే ఎర్రాప్రగడ ఎంటర్ అవుతాడు నన్నయ్య మరణించడం అక్కడే జరుగుతుంది ఎర్రప్రగడ మళ్లీ దాన్ని పూరించడం కూడా అక్కడే జరుగుతుంది శారద రాత్రుల జ్వల సత్తర తారక హార పంక్తులంటూ అద్భుతమైనటువంటి పద్యం మహాభారతంలో కూడా నేను రాశాను ఎందుకు చెప్తుంటే ఆ శరత్కాలంలో చల్లని చంద్రుని యొక్క వెన్నెల ఆకాశంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సరోవరాల్లో పద్మాలు దివ్యంగా శోభిస్తూ వికసించి ఉంటాయి వాటి అందం అంతా ఇంత కాదు కాబట్టి ఆ పద్మ సౌందర్యం ఏదైతే ఉందో వాటి యొక్క కాంతిని సౌందర్యాన్ని అవధీరత వాటిని దాటేటువంటి అధిగమించినటువంటి పక్కకు నెట్టేటువంటి సౌందర్యం నీ చరణ కమలాలకుంది ఆ కమలాల్లో లేనిటువంటి సౌందర్యం నీ చరణ కమలాలకుంది కాబట్టి ఈ చరణ కమలాల్ని కాబట్టి శరత్కాల పద్మము యొక్క సౌందర్యాన్ని అధిగమించినటువంటి నీ పద సరోజ వైభవాన్ని నేను దివిలో ఉండినా భూమిలో ఉండినా లేక నరకంలో పడి ఉన్నా సరే సతతం ఎల్లప్పుడు కూడాను నేను వాటినే చింతిస్తూ ఉంటాను వాటినే స్మరిస్తూ ఉంటాను వాటినే ధ్యానిస్తూ ఉంటాను వాటినే కీర్తిస్తూ ఉంటాను పాయింట్ ఇది సబ్స్టెన్స్ దివి స్వర్గం స్వర్గం అనేది లోకం లోకం అనేది ప్రదేశం స్వర్గం అనేది లోకం లోకం అన్నప్పుడే లొకేషన్ లొకేషన్ ఉంది ఓ ప్రదేశం ఓకే దివి ప్రదేశం భూమి ప్రదేశం దేశం స్పేస్ అదొక ప్రదేశం ఇదొక ప్రదేశం నరకము అదొక ప్రదేశం ఎందుకని నరకం ఉండే చోట స్వర్గం లేదు స్వర్గం ఉండే చోట భూలోకం లేదు స్వర్గం ఉండే చోట నరకం ఉంటే అది స్వర్గం కాదు నరకం అవుతుంది నరకం ఉండే చోట స్వర్గం అయితే అది నరకం కాదు స్వర్గం అవుతుంది అర్థమవుతుంది కాబట్టి ఏదైతే ఉందో నరకం ఉండేటువంటి చోట స్వర్గం లేదు గనక నరకం ఉండేటువంటి ప్రదేశం వేరే స్వర్గం ఉండేటువంటి ప్రదేశం వేరే భూమి భూలోకం ఈ ప్రదేశం వేరే కాబట్టి ప్రదేశాలు మారే ప్రదేశాలు మారుతున్న నా భక్తి మాత్రం మారదు చింతమి పాయింట్ చింతయామి అహం తే చరణం అహం చింతయా నీ పాత నేను స్మరిస్తూ ఉంటాను కానీ ప్రదేశాలు మారిపోయినాయి సీద పాయింట్ స్వర్గము నరకం కాదు నరకం భూమి కాదు భూమి స్వర్గము కాదు దేనికి అదే అంతేకాదు ఇవన్నీ కూడాను కర్మానుభవ క్షేత్రాలు ఇవి కర్మ ఫలానుభవ క్షేత్రాలు ఇంకా చెప్పాలంటే మన కర్మఫలాల్ని అనుభవించడానికి ఇవి క్షేత్రాలు అంతేనా ఇక్కడ పుణ్యం చేసుకున్నాం అక్కడ పోయి అనుభవిస్తున్నాం ఇక్కడ పాపం చేసుకున్నాం అక్కడ పోయి అనుభవిస్తున్నాం కాదు కాబట్టి అవన్నీ కూడా అనుభవ క్షేత్రాలు ఇక్కడ మిశ్రమ కర్మలు చేసి మళ్ళీ భూమికి వచ్చాము ఇక్కడ అనుభవిస్తున్నాం సుఖదుఖాలు కాబట్టి సుఖ దుఃఖాల్ని భూమిలో అనుభవిస్తున్నాం భూలోకంలో కేవలం సుఖాన్ని మాత్రమే స్వర్గలోకాలు అనుభవిస్తున్నాం కేవలం దుఃఖాన్ని మాత్రమే నరకలోకంలో అనుభవిస్తున్నాం సో ఈ మూడిట ఆ ఉద్దేశం ఏంటంటే ప్రతికూలంగా కొన్ని ఉన్నాయి అనుకూలంగా కొన్ని ఉన్నాయి పరిస్థితులు అండర్స్టాండ్ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉబ్బి తబ్బిబ్బైపోతుంటాం అది అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో అదే ప్రతికూలమైనప్పుడు దిగజారిపోతూ ఉంటాం అని చూసాం ఇంట్రొడక్షన్లో ఇందుకోసమే కాబట్టి మనమే కనుక స్వర్గానికి కనుక వెళితే చాలా ఆనందపడుతూ ఉంటాం నరకాన్ని భరించలేకపోతూ ఉంటాం కాబట్టి స్వర్గం మనకు సంతోషం నరకం మనకు దుఃఖం సంతోషం ఉన్నటువంటి చోట భక్తి కొనసాగాలి దుఃఖం ఉన్నటువంటి చోట భక్తి కొనసాగాలి సుఖదుఖాలకి సంబంధం లేదు భక్తి కొనసాగాలి లేదా సుఖదుఖం మిశ్రతంగా ఉందనుకోండి భూమి ఇక్కడ కూడా భక్తి కొనసాగాలి అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్న భక్తుడు భక్తి చేస్తాడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా భక్తుడు భక్తి చేస్తాడు దేశము అనుకూలమైనా భక్తి చేస్తాడు ప్రతికూలమైనా భక్తి చేస్తాడు నాకు అక్కడైతేనే ధ్యానం కుదురుతుంది నో దేను ఇక్కడైతేనే పూజ చేయగలను నరకంలో కూడా చేయాలి సార్ ఎందుకండి స్వామీజీ అదే చెప్పాను దేశ సంబంధం లేకుండా హృదయంలో భావన నడుస్తుంది అని చెంది పాయింట్ దేశకాలతో సంబంధం లేకుండా ఎప్పుడు భగవంతునితో నీకుండేటువంటి నిత్య సంబంధం అర్థమైనప్పుడు నువ్వు ఉండేటువంటి వీటి యొక్క అనిత్యత్వం కూడా నీకు అర్థమైనప్పుడు నువ్వు ఆశించేది పరమేశ్వరుణ్ణే గాని ఇది కాదు గనక భగవద్భావన కదులుతుంది లేదనుకో ప్రదేశాలు అనుకూలంగా ఉంటే చేస్తానంటాడు ఎప్పుడు అనుకూలంగా ఉండవు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సాధకులకి ఎప్పుడు అనుకూలంగా ఉండవు నేను ఇక్కడ కాదు ఇక్కడ అనుకూలం లేదు ఋషికేశం పోతానన్నాడు అనుకోండి ఇక్కడ చేయలేనాడు అక్కడ చేయలేడు ఎందుకో తెలుసా వాడు దేహాన్ని తీసుకుపోతాడు అక్కడికి దేహంగా చేసేది సాధన మనసు సార్ ఇక్కడ సాధన చేయలేని మనసు అక్కడ చేస్తుందని అనుకోవడం పిచ్చి ఇక్కడ ఎందుకనయ్యా కారణం ఏంటి మా ఇంట్లో గొడవండే ఊరికి మా ఆవిడ మాట్లాడుతుంటుంది మా ముసలామీ ఇదంతా లేకుండా అక్కడ ఉంటుంది అక్కడికి పోతాడు అక్కడ వాతావరణం ఇక్కడే ఉండేది దోమలు అసలు దోమలు కూడా ఉండేది అక్కడ ఋషికేశంలో సరేనా నాలుగు రోజులు కనుక ఆడున్నాడు అనుకోండి టైఫాయిడ్ వచ్చి పడిపోతుంటారు మీరు చూడండి ఋషికేశం పోయి కనుక ఒక నెల రోజులు వచ్చారంటే జబ్బుతోనే వస్తారు ఎవరైనా అర్థమవుతుంది ఆడ పడుకొని వస్తాడు అంతే రగ్గు కప్పుకొని ఫ్రీగా ఇస్తారు అక్కడ రగ్గు అది కప్పుకొని మళ్ళీ వస్తాడు ఇక్కడికి అప్పుడు అనుకుంటాడు ఇదే నయంగా ఉన్నట్టు అని పోనీ ఇక్కడ చేయి ఇక్కడ చేయడు ఎందుకని ఇక్కడ చేసేవాళ్ళైతే అక్కడ చేస్తాడు అండర్స్టాండ్ ద పాయింట్ కాబట్టి భక్తి అనేది కనుక హృదయంలో ఉంటే పరిస్థితులకు సంబంధం లేకుండా కాలానికి సంబంధం లేకుండా దేశ కాల నిమిత్తాదులతో ఏ సంబంధం లేకుండా భక్తి కొనసాగుతుంది ఇది హృదయంలో భగవద్భావన ఏర్పడడం వల్ల పరమేశ్వరుని యొక్క స్వరూపాన్నికి తెలిసి రావడం వల్ల అవగత పరమార్థ తత్వాహ ఇది జరుగుతుంది స్వామిజీ చెప్పు అంటే ఇంకొక ఉద్దేశం కాదు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన స్థాయిలో మీరేం మాట్లాడుతున్నారు అది వేరే విషయం కానీ అసలు భగవంతుడిని స్మరించాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలా లేదా ఉండాలి ఉండాలి ప్రశాంతంగా లేనప్పుడు స్వామిజీ అవును ప్రశాంతంగానే ఉండాలి కదా మరి నరకంలో ఉంటే ప్రశాంతత ఏంటి నరకేవా దివి పర్వాలేదు అది ఎట్లుంటుందో మనకు తెలియదు మీరు బోల నేను బోలా కానీ ఇతరులు చెప్పేదాన్ని బట్టి ఓ స్వర్గం అనేది చాలా బాగుంటుంది అనుకుంటున్నాం అనుకోండి కానీ నరకం తెలిసారా అనుకూల పరిస్థితుల్లో ఏ ఆటలైనా ఆడచ్చు ప్రతికూల పరిస్థితుల్లోనే కష్టం అని మనం అనుకుంటాం కానీ భక్తుడికి అనుకూలం ప్రతికూలం లేదు ఏంటంటే అనుకూలం ఏది ప్రతికూలం ఏది అని అంటే ఒక ప్రదేశం అనుకూలం అని చెప్పండి మీరు ఒక కాలం అని అనుకూలం అని చెప్పండి నా చక్కగా సాధన చేసేటువంటి సాధకుడికి అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అనుకూలం నిద్ర పట్టదు రాత్రి ఒంటి గంట పడుకున్నా సరే అనుభవంలో నేను చెప్తున్నా ఓకే కానీ నిద్ర లేవలేని వాడికి అంతకన్నా ప్రతికూలమైన సమయం ఇంకోటి ఉండదు వాడు అదే అంటాడు బాగా వచ్చిందరంతా బాగా వెళుతురు బాగుంటుంది ధ్యానం చేసుకుంటాం అంటే ఎందుకంటే వాడు లేవలేడు కాబట్టి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అనేది అది అనుకూలమా ప్రతికూలమా మనిషి మీద ఆధారపడింది అండర్స్టాండ్ ది పాయింట్ మనిషి మీద ఆధారపడింది నీకు గనక భక్తి ఉంటే అది చాలా అనుకూలం భక్తి లేనప్పుడు చాలా ప్రతికూలం నిద్ర జయించలేకపోతే చాలా ప్రతికూలం అది కాబట్టి ఏ ప్రదేశం అనుకూలము ఏ ప్రదేశం ప్రతికూలమనేది ఇష్టాయిష్టాల మీద ఆధారపడింది కమ్ టు ద పాయింట్ ఇష్టాయిష్టాల మీద ఆధారపడింది ఆ ఇష్టాయిష్టాలు ఏమంటాం మనం వేదాంత పరిభాషలో రాగద్వేషాలు మళ్ళీ రాగద్వేషాలు ఉన్నంత వరకు ఈ అనుకూలాలు ప్రతికూలాలు బాధిస్తూ ఉంటాయి అర్థమవుతుంది రాగద్వేషాలు తటస్థపడతాయి భక్తుడికి అందువల్ల తను ఎక్కడ చెరిస్తూ ఏ ప్రదేశమైనా అది స్వర్గమైన భూలోకమైన నరకలోకమైన నో డిఫరెన్స్ రాగద్వేష వియక్త విషయాత్మా ప్రసాదం ఎవడైతే ఈ రాగద్వేషాల నుంచి విడిపడి ఉన్నాడో నాకు ఇది ఇష్టమో అది కష్టమనేటువంటి దాని నుంచి విడిపడిపోయి ఉన్నాడు అటువంటి వాడు విషయాన్ ఇంద్రియైరణ్ ఇంద్రియ విషయాల్లో వాడు తిరుగుతూ ఉండినా ఇంద్రియ ప్రపంచంలో వాడు చరిస్తూ ఉండినప్పటికి కూడాను ఆత్మవశై చక్కగా మనో కలిగి ఉండాడు గనక విధే ఆత్మ వాడి మనసు వాడు చెప్పినట్టుగా వింటూ ఉంది గనక భక్తి చేయగలుగుతూ ఉంది గనక ఇది అనుకూలం అది ప్రతికూలం అని లేదు గనక ప్రసాదం అధిగతి ప్రాప్నోతి ప్రసాదం ప్రసన్నత ప్రసాదేతి ప్రసన్నత కాబట్టి వాడు మానసిక ప్రశాంతతను పొందుతూ ఉన్నాడు రాగద్వేషాలు ఎప్పుడైతే లేకుండా ఉన్నాడు మానసిక ప్రశాంతతని పొందుతున్నాడు ఇక్కడ రాగద్వేషాలు లేవు ఈ భక్తుడికి రాగద్వేషాలు లేవు ఎందుకు లేవు స్వామీజీ మనకు స్వర్గం అంటే రాగం నరకం అంటే ద్వేషం స్వర్గం అంటే ఇష్టం నరకం అంటే కష్టం అందువల్ల ఇది వద్దు అనుకుంటాం అది కావాలనుకుంటాం రెండూ లేవు అతనికి ఎందుకో తెలుసా యథార్థ స్వరూపం తెలుసు గనక భూమిని ఆశించడు ఈ భూమిలోనే నేను ఉండాలి అని అనుకోడు ది పాయింట్ భూమి దివి నరకం మూడు ఉండేది అవునా ఈ ప్రపంచంలో నేను ఉండాలి అని భక్తులు అనుకోడు దీన్ని ఆశించడు కానీ మనం ఆశిస్తాం ఇంకొక రోజు కంటిన్యూ అయితే బాగుండు బాగా ఆరోగ్యంగా ఉండే రోజు కూడా ఎక్కువ కాలం జీవించాలంటే ఏమైతే తినాలండి విషం తిను ఏముంటదిను ఎవడేం చేస్తాను ఎక్కువ కాలం జీవించి ఏం చేయాలి అనేది లే ఆలోచన ఒకవేళ ఎక్కువ కాలం బతుకుతాం కాకిలాగా కావు కావుమంటూ ఏం ఉపయోగం ఎక్కువ కాలం జీవించి ఏం సాధించాలి మన ముందు లక్ష్యం లేనప్పుడు ఎక్కువ కాలం బ్రతకడం శాపం నా ఉద్దేశం లక్ష్యం కావాలి కదా కాబట్టి ఈ ప్రపంచంలో నేను ఎక్కువ కాలం ఉండాలి అనే ఆశలు మనకుంటాయి భక్తుడు ఈ ప్రపంచంలో నేను ఎక్కువ కాలం ఉండాలి అని ఆశించాడు ఎందుకో తెలుసా ఎంతకాలం ఉన్నా పోయేది అనేది తెలుసు గనక ఒకటి ఆ పోయే కాలం కూడాను సన్నిహితే కాలే సంప్రాప్తే సతి దాని వెనక కూడా నియతి ఉంది ధర్మం ఉంది ఆర్దర్ ఉంది ఎప్పుడంటప్పుడు వెళ్ళలేం మనం కాబట్టి ఈ ప్రపంచానికి ఎట్లాగైతే ఒక కాలంలో ఒక టైంలో వచ్చామో మనం దానివల్లనే నీకు జాతకం వచ్చేది లేకపోతే రాదు ఆ టైంలో ఎందుకు వచ్చావు అట్లాగే ఒక టైంలో పోతాం ఇది తెలుసు తనకి ఆ టైం ఎప్పుడూ తనకి తెలియదు అవసరం కూడా లేదు ఎందుకని తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా లాభం లేదు కనుక పోయే కాలం ఉందని తెలుసు ఎప్పుడు పోతామో తెలియదు అది కేవలం పరమేశ్వరుడి చేతిలో ఉంది పరమేశ్వరుడి చేతిలో ఉండేటువంటి దాన్ని నా చేతిలోకి తీసుకోవాలని భక్తుడు ఎప్పుడు ఆలోచించడు సాధ్యమయ్యేటువంటి పని కూడా కాదు గనక కాబట్టి ఈ ప్రపంచంలో నేనున్నాను ఇక్కడ స్థిరంగా ఉంటాననేటువంటి నమ్మకం లేదు గనక ఉన్నది ఎప్పుడు ఎంతకాలమో తెలియదు నేను వంద సంవత్సరాలు ఉండొచ్చు డెబ్బై సంవత్సరాలు ఉండొచ్చు రేపు మార్నింగే కావచ్చు ఈరోజు సాయంత్రమే కావచ్చు కనుక ఇక్కడ శాశ్వతంగా ఉండేందుకు అవకాశం లేదు గనక చూడండి దీని మీద రాగాన్ని పెంచుకొని ఉపయోగం లేదు ద్వేషాన్ని పెంచుకొని ఉపయోగం లేదు దీని మీద ఇష్టాన్ని పెంచుకొని ఉపయోగం లేదు పోయేటువంటి కాలంలో ఎవరు ఆపలేరు కనుక ఇక్కడ నేను ఎప్పుడూ ఉండాలి అని భక్తుడు ఆశించడు ఉన్నంత కాలం భగవంతుడిని స్మరిస్తూ ఉంటే చాలు అది పాయింట్ ఇది పాయింట్ ఓకే ఇది మనసులో ఉంది కనుక భూవివా భూలోకంలో ఉన్నా భక్తి చేయగలడు క్లియర్ దివివా నరకం స్వామిజీ ఇక్కడ సరే దివి స్వర్గం స్వర్గం స్వర్గంలో ఉన్నప్పుడు కూడాను స్వర్గంలో ఉన్నప్పుడు కూడా రాగద్వేషాలు లేకుండా ఉంటాయి తెలుసు ఎందుకని స్వర్గం కూడాను టైం బాగుండీ తనకు తెలుసు క్షీణపుణ్యం మరిచలోకం విశంతి కాబట్టి ఇది కూడా అలాంటిదేనని తెలుసు కాబట్టి ఒకరోజు ఇది కూడా పోతుంది అని తనకు తెలుసు గనక స్వర్గంలో ఉంటాడే కానీ ఈవన్ తీసు వీల్ పాస్ అవే ఇది కూడా పోతుంది పోయే మీద కాదు అభిలాష ఉండాల్సింది దాని దానిమీద అదే ఇంట్రడక్షన్ అనేది చెప్పింది భగవద్భావన మొదట ఏర్పడాలి అవగత పరమార్థ తత్వాహ కాబట్టి దివిని కూడా కావాలని కోరుకోడు కాబట్టి భూమిని ఆశించడు దివిని వాంఛించడు ఇంకేంటి నరకమా దాన్ని ద్వేషించడు ఎందుకని నరకంలో ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి నరకంలో ఉండి స్మరించాలి నరకంలో ఉండి ఏం చేస్తావు చెప్పు హా హా అని బాధపడతా బాధపడితే వస్తుంది ఇంక ఎక్కువ అవుద్ది ఇప్పుడు మన జ్వరాలు వచ్చిన ద్వరం చూడండి జ్వరం వచ్చింది అది ప్రారంభ ఫలం కదా రోగం కదా ప్రారంభం కదా అది మరి రోగాన్ని అనుభవిస్తా ఇంక ఎంత కూడా ఈ రాగానికి రాగాలకు జబ్బులు పోతాయా ఎక్కడ దరిద్రపు రాగం అది అష్టదరిద్రపురాగం రాగాలకు జబ్బులు పోతాయి ఎక్కడ రాగానికి రోగానికి కనెక్షన్ ఏమో బైద్య శాస్త్రం ఉంది అది కానీ నాకు అర్థం కావడం లేదు ఏమో ఏంబో అరవై సంవత్సరాలు వచ్చే షష్టిపూర్తి కూడా మీరందరూ కలిసి కష్టపడి చేశారు కానీ ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు అర్థమవుతుంది కలియుగం సరేనా కలియుగం అంత పెద్ద రాగం దీగలిగిన నారదుడు కూడా చెప్పలా భక్తి జయమన్నాడు కానీ గంతో ఏదో పోతుందని నారదుడు కూడా చెప్ప తుమ్మురుడు అసలే చెప్పలే అర్థమవుతుంది ఇప్పుడు దురదృష్టాలు అంతా అందు అది ప్రారంధం అలాంటి వాళ్ళు దొరకడం ప్రారంధం వినేవాళ్ళ ప్రారంధం అంతకని ఇంకేళ్ళు ఎగ్జాక్ట్లీ దేర్ ప్రారంధ ఫ్రూట్ ఆఫ్ దేర్ ప్రారంధ ప్రూవ్ దట్ ప్రూవ్ చేస్తుంది లాజికల్ గా సో నువ్వు నువ్వు ఏడ్చావనుకో రోగం వచ్చిందనే ఉపయోగం అందువల్ల రోగం వచ్చింది గనక చేయాల్సిందేందో తెలుసా కృష్ణ గోవింద మాధవ అంటూ ఉంటే దాంట్లో పడిన మనసు దీన్ని గుర్తించదు రోగం ఉంటుంది దానిని గుర్తించదు కాబట్టి నరకంలో పడి నరకంలో ఉండి ఏం చేయాలి అక్కడ కూడా ఆలోచిస్తాడు ఓహో నేను ఈ భూమిలో ఉన్నా కూడా నాకు దీని మీద ఆశ లేదు ఎందుకనంటే ఇక్కడ నేను స్థిరంగా ఉండలేను గనక ఉండలేను కాబట్టి ఉన్నంతకాలం భర్తీ చేయాలి దివి స్వర్గం ఉంది ఇక్కడ వచ్చి ఇది ఎంత వీసానో తెలియదు ఇది షార్ట్ వీసానేమో ఎంత పుణ్యం చేసుకుని వచ్చానో కాలం ఉంటానో ఇక్కడ తెలియదు ఎప్పుడైపోతుందో వీసా నాకు అర్థం కాదు అమెరికా అర్థం అవుతుంది ఇది అర్థం కాదు ఇది దివి స్వర్గం ఇది మన ఉండేది కాదు దాని ఎంబసీ ఎక్కడ ఉందో అసలు అర్థం కాదు అందువల్ల సడన్ గా అయిపోయింది ఆయన ఓవర్ ఇంక బ్యాలెన్స్ లేదమ్మా మళ్ళీ వెళ్ళి పక్కొ అన్నాడు అనుకోండి ఏం చేయాలి చెప్పండి మళ్ళీ రూట్ ఎత్తుకొని వచ్చేసేయాలి ఇది భక్తుడికి తెలుసు కనుక ఇది ఎప్పుడైనా జరగచ్చు కాబట్టి ఆ భూమిలో ఉంటే ఎట్లాగైతే దేహం పోవడం స్థిరమో ఈ స్వర్గంలో ఉన్నా కూడాను ఈ భోగాలు కూడా పోవడం స్థిరము ఎందుకని ఈ రెండు కూడా ఇటు భూమి కానీ దివి కానీ కర్మ ఫలానుభవ క్షేత్రాలు నా కర్మఫలాన్ని అనుభవించడం కోసం నేను వచ్చాను కాబట్టి నాకు స్థిరం కాదు నరకం అది కూడా అంతే ఇంకొకటి ఏమిటో తెలుసా నరకంలో ఇంకా బాగా జరుగుతుంది కష్టం ఉంది కనుక కష్టాలు లేని వాళ్ళకి వేదాంతం పట్టించడం చాలా కష్టం అనవును కష్టాలు లేని వాళ్ళకి వేదాంతం పట్టించాలంటే ఒకటే చేయాలి మనం వాళ్ళ కొద్ది కష్టాలు ఈ ప్రార్థించాలి అప్పుడు మనల్ని కష్టపెట్టుకుండా ఉంటారు అర్థమవుతుంది ఏమో నేను చూస్తే సాధువుల జీవితాల్లో చూస్తే ఎవరైనా మహాదుర్భరమైనటువంటి కష్టాలు పడి వచ్చినటువంటి వాళ్ళేదా కానీ సుఖంగా జ్ఞానం వచ్చినటువంటి వాళ్ళు ఎవరో నాకు కనిపించలే కాబట్టి వెతలే జీవితానికి వెలుగుబాటును చూపించే దివిటీలను రాశాను నేను ఒక చోట అనుభవంతో రాశాను అన్నమాట మనకు కష్టాలు వచ్చే కొద్దీ భగవంతుడి మీద మనసు పోతుంది కాబట్టి భగవంతుణ్ణి జ్ఞాపకం చేసేటువంటి కష్టాలు మనకు శ్రేయోదాయకం భగవంతుని మరిపించేటువంటి సుఖాల అర్థమవుతుంది కాబట్టి ఈ నరకంలో ఎప్పుడైతే ఉన్నామో గతంలో పరమేశ్వరుని స్మరించకపోవడం వల్లనే ఈ నరకానుభవం వచ్చింది గనక ఇప్పుడైనా స్మరించకపోతాయి ఎట్లా నరకంలో కూడాను స్మరణ కొనసాగిస్తాడే గానీ జరిగిపోయిన దానికి దుఃఖిస్తూ కూర్చోడు భక్తుడు అవగాహన ఉంది గనక అది అవగత పరమార్థ తత్వాహ భక్తులు కాబట్టి దివివా భూమివా నరకేవా ఈ మూడు చోట్ల ఒకటి అనుకూలంగా ఉంది ఒకటి ప్రతికూలంగా ఉంది కానీ భక్తుడికి అన్ని అనుకూలమే ఎందుకు తెలుసు ఇష్ట ఇష్టాలు లేవు రాగద్వేషాలు ఎగిరిపోయినాయి రాగద్వేషాలు ఎగిరిపోయినప్పుడు తనకు ధర్మం ఉంది రాగద్వేషాల స్థానంలో ధర్మ ధర్మాలు చేరిపోతాయి ఇప్పుడు కూడా కాబట్టి రాగం లేదు ఇప్పుడు ద్వేషము లేదు తనకి ఏముంది నా ధర్మం ఏమిటి ధర్మం పరమేశ్వరితో నాకు ఉండేటువంటి సంబంధమే నిత్య సంబంధం కనుక ఈ సంబంధాన్ని నేను కొనసాగించాలి ఇది భక్తి ఈ భక్తిని కొనసాగిస్తూ పోవాలి కనుక నరకంలో ఉన్న ప్రశాంతంగా లేకపోతే ఎట్లా చింతిస్తాడు స్వామి ఇదిగో ఇట్లా ప్రశాంతంగా ఉంటాడు రగద్వేషం యుక్త ఇస్తూ విషయాన్ని ఇంద్రియశ్వరన్ ఆత్మవశే ప్రసాదం అధిగచ్చది ఫినిష్ కాబట్టి ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కడున్నా హే భగవాన్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అహం చింతయా తే చరణం అహం చింతయా నీ పాద పద్మాన్ని నేను స్మరిస్తాను అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఇంకా తమాష ఏంటంటే మరణేపి అది పాయింట్ నెక్స్ట్ తే చరణం అహం మరణేపి చింతయామి చనిపోయేటప్పుడు కూడా నేను నిన్నే స్మరిస్తూ ఉంటా చూడండి మరణ సమయంలో కూడా అవునండి మరణ సమయంలో చింతిస్తాను అనేది మరణం భవిష్యత్తుకు సంబంధించింది కదా చెప్పండి ఈ మాట మరణించే వడా మరణించేవాడా బ్రతికున్నవాడా కులశేఖరాలు వర్షలే కదా మరణం ఎప్పుడు వస్తుంది భవిష్యత్తులో ఎప్పుడు రాబోతుంది అది ఎప్పుడైనా కావచ్చు ఒక గంటలో కావచ్చు అది వేరే విషయం కాబట్టి భవిష్యత్తులో రాబోయేటువంటి మరణములో నేను స్మరి స్మరిస్తాను అని ఇప్పుడు వర్తమానంలో ఎట్లా ఆయన వర్తమానం అందిస్తాడు మనకు మరణం రాలేదు కదా మరణం భవిష్యత్తులో ఉంది భవిష్యత్తులో రాబోయేటువంటి మరణకాలంలో కూడా నేను భగవంతుడిని స్మరిస్తాను అని చెప్తాడు చెప్పనా స్మరించే అవకాశం ఉండదు కనుక మరణకాలంలో భగవంతుని స్మరించడం అనేది అంత తేలికైనటువంటి పని కాదు ఎవరికి స్వామీజీ అందరికీ మరి ఈయనకి ఈయనకు కూడా మరి చెప్తున్నాడు కదా నేను మరణకాలంలో చింతిస్తానని చింతయామిది మరణ సమయే మరణకాలంలో కూడాను మరణేపి కూడా అపి మరణేపి మరణములో కూడా చింతయామి అహం చింతయామి చరణం నీ పాద పద్మాలనే స్మరిస్తూ ఉంటాను చింతిస్తూ ఉంటాను అంటున్నాడే మరి ఈయనకి ఎట్లా సాధ్యం ఆయనకి సాధ్యం మరి మరణకాలంలో ఎవరికి సాధ్యం కాదు అన్నారు కదా అవును మరి ఈయనకి ఆయనకు కూడా సాధ్యం కాదు మరి ఏంటి సమాధి ఇటు అటు అంటారు అందుకే మరణకాలంలో సాధ్యపడదు గనకనే ఇప్పుడు చేస్తున్నా అంటే ఇప్పుడు మరణకాలంలో సాధ్యపడదు జీవితాంతం చేసిన వాడే మరణకాలంలో చేయగలడు కాని జీవితాంతం ఎవడైతే చేస్తాడో బ్రతుకులో వెలుగు చూచినటువంటి వాడు ఇక మళ్ళీ మరణంలా చీకట్లో చూచే ప్రశ్న ఉండదు అర్థమవుతుంది కనుక నేను దివిలో ఉన్నా భూమిలో ఉన్నా నరకంలో ఉన్నా ఎప్పుడూ నీ స్మరణలోనే ఉంటారు గనక దేశకాల పరిస్థితులకు సంబంధం లేకుండా మరణం అనేది కూడా ఒక కాలం ఒక సమయము ఒక ప్రదేశమే గనక అక్కడ కూడా నేను చెయ్యకుండా ఉండలేను అది కారణమేంటి జీవితాంతం చేస్తున్నాను గనక అక్కడ కూడా చేస్తాను సూక్ష్మంగా ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి చేసుకోవాల్సిన విషయం మన దురదృష్టాలు మన దుఃఖాలు మన దురవస్థలు మన దౌర్భాగ్యాలు ఇవన్నీ కూడా నువ్వు ముడిపడి ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ దేశ ముడిపడి ఉంటాయి అర్థం చేసుకు ఉదాహరణకి ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకుంటాం రోడ్డు ప్రమాదం సి ఒక యాక్సిడెంట్ జరిగింది అంటే ఇలా పలానా హాస్పిటల్ దగ్గర స్వామిజీ పార్కింగ్ ఏరియాలో యాక్సిడెంట్ జరిగింది ఒక అతను చనిపోయాడు ఎందుకు జరిగింది రెండు కార్లు డీ రెండు కార్లు ఢీకొన్నాయి ఎక్కడ పార్కింగ్ ఏరియాలో అది ఎక్కడ హాస్పిటల్ పార్కింగ్ ఏరియా ఎందుకు పోయిన ఈ కార్లు రెండు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి కనుక ఎవరో పేషెంట్స్ ఉన్నారు అందులో ఇద్దరికి హాస్పిటల్ అవసరమే ఇద్దరు అక్కడికి వెళ్ళారు ఇద్దరు రెండు కార్లలో వెళ్లినప్పుడు కారులు ఎక్కడ పెట్టాలి వెళ్ళిద్దరు ఆపరేషన్ థియేటర్లోనా పార్కింగ్ ఏరియాలో పెట్టాలా కాబట్టి పార్కింగ్ ఏరియాలోనే పెట్టాడు ఇద్దరు పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళాడు ఇద్దరు పార్కింగ్ ఏరియాలోకి వెళ్లడంలోనే యాక్సిడెంట్ జరిగింది కానీ వాళ్ళు వెళ్లాల్సింది రైట్ ప్లేసా కాదా అది వెళ్ళవలసిన చోటుకి వెళ్ళారా వెళ్ళకూడని చోటుకి వెళ్లారా అంటున్నాను నేను కారు పెట్టాల్సిన చోటు పార్కింగ్ ఏరియాది కనుక అక్కడికి కదా పెట్టాలా అక్కడికే వెళ్ళారు ఇద్దరు రైట్ ప్లేస్కే వెళ్ళారు మరి యాక్సిడెంట్ ఎందుకు జరిగింది రాంగ్ టైంలో వెళ్ళారు రాంగ్ టైంలో వెళ్ళారు వాడు వీడు ఇద్దరు ఒకే ప్రదేశానికి ఒకే కాలంలో ఎంటర్ కాలేదు సైన్స్ ఒప్పుకోదు బాగా అర్థం చేసుకోండి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దిస్ ఈజ్ ఒకే ప్రదేశానికి ఒకే కాలంలో ఇద్దరు ఎంటర్ కాలేరు అక్కడికి రెండు కార్లు ఎంటర్ కాలేవు కాబట్టి ఒకడు ఎంటర్ అయిపోయిన తర్వాత రెండో వాడు ఉంటే ప్రదేశం మాత్రం పోదగిందే వాడు వెళ్ళిన కాలం పోదగిన కాలం కాదు వాడు వెళ్ళిన తర్వాత వీడి వెళ్ళి ఉండాలి రైట్ ప్లేస్ బట్ రాంగ్ టైం అందువల్ల యాక్సిడెంట్ జరిగింది లేకపోతే జరగదు పార్కింగ్ ఏరియాలోకి కారు తీసుకుపోవడం వల్ల కాదు జరిగింది ప్రదేశంలో కాదు జరిగింది కాలం కాలం ఒకే టైంలో వాడు నువ్వు ఎంటర్ అయ్యాడు కాదు వాడిని ఎంటర్ కానిచ్చి నేను ఎంటర్ అయిపోతానులే అతను లోపల నువ్వు అనుకున్నావు లే ఇతను వచ్చే లోపల నేను ఎంటర్ అవుతాను ఫస్ట్ అని అతను అనుకున్నాడు ఇద్దరికి ఎస్టిమేషన్ లేదు ఈ కారు ఆ కారు ఢీకు ఉంది ఇద్దరు ఎవరికి అవగాహన ఉన్నా సేవ్ అవుతాడు అర్థమవుతుంది అన్ని ఇట్లాగే జరుగుతాయి ఇప్పుడు అంటే ఒకే ప్రదేశంలో ఒకే కాలంలో రెండు ఇమడవు రెండు ఇమడవు మీకు ఎప్పుడు అనేక సార్లు నేను చెప్తుంటా ఇదిగో నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను కనుక మీరు వచ్చి మళ్ళీ ఇక్కడ నా ప్లేస్లో మీరు కూర్చోలేరు నేను లేచిపోతే కూర్చుంటారు అని ఉపనిషత్తుల్లో మీరు చెప్తుంట ఇది ఇదే అక్కడ అంతే అవసరం కనుక అంతే చెప్తాను సరేనా ఇప్పుడు కూర్చోలేరు నేను కూర్చొని ఉన్నాను లేచిపోతే మీరు రాగలరు ఒకే కాలంలో వకే ప్రదేశములో ఇద్దరు ఎంటర్ అయ్యేటువంటి అవకాశం లేదు ఓకే ఒకే మనసులో ఒకే కాలంలో రెండు విషయాలు కూడా ఎంటర్ కావు ఒకటి అయిన తర్వాత ఇంకోటి పోవాలి మనసు రెండు నా మనసు నాలుగు విషయాలు ఆలోచిస్తుంది అంటే మనసుని గురించి తెలియదు గనక సైకాలజీ తెలియనటువంటి మేధావి గనక రెండు విషయాల్ని ఒక కాలంలో మనసు ఆలోచించలేదు ఒక విషయం తరువాతే మరొక విషయాన్ని ఆలోచిస్తది కాకపోతే వేగంగా ఆలోచిస్తూ పోవడం వల్ల దీనికి దానికి మధ్యలో ఉండే స్పీడ్లో తెలియదు ఆ స్పేస్ ఎక్కడ ఉందో తెలియదు ఇది బాధ ఒక విషయాన్ని ఆలోచించిన తరువాతే ఒక చేతితో నేను పట్టుకొని ఉన్నానంటే దాన్ని వదిలేస్తేనే రెండో దాన్ని పట్టుకోగలను అర్థమవుతుంది ఇప్పుడు మనసులో కూడాను రెండు ఒకే కాలంలో ఉండలేవు కాబట్టి దేశ కాలాదుల్లో ఒక్కొక్క చోట కాలం అనుకూలించగ దేశము దేశం అనుకూలించక కాలము ఇలా ప్రతి మనిషిని దురవస్థకి గురి చేస్తూ ఉన్నాయి గనక మన దుఃఖాలన్నీ దురవస్థలన్నీ దౌర్భాగ్యాలన్నీ దురదృష్టాలన్నీ ఈ దేశ కాలాదుల్లోనే ముడిపెడిపోయి గనక ప్రపంచమంతా దేశ కాలాదుల్లోనే తెలుస్తూ ఉంది గనక దేశ పరిమితమైనటువంటి ప్రపంచాన్ని మన మనసులో ఉంచుకోవడం దేశ కాలాదులకు ఆధారంగా ఉంటూ దేశ కాలాదులు లేకపోయినా దివ్యంగా ప్రకాశించేటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి మన మనసులో ఉంచుకోవడం మన మీద ఆధారపడింది ఈ రెండు మన ముందు పెట్టాడు భగవంతుడు నైనా ఈ రెండిట్లో ఏది కావాలి చూసుకో ఇదింటే అది అది ఇది ఉండదు నీకే వదిలేస్తున్నా చాయిస్ నిధి రెండు రెడీ ఇదిగో ప్రపంచం ఇదిగో పరమేశ్వరుడు కోరుకుమ్మంటివి రెండు వరాలు నన్ను కోరుకుమ్మంటివి రెండూ వరాలు నన్ను కోరుకుంటిని చేతులు రెండు కలిపి ఎందుకో తెలుసా మళ్ళీ దీంతో అది ఇది అంటే కుదరదు అవ్వా బువ్వనై అర్థమవుతుందే అందువల్ల ఈ రెండింటి కలిపి మళ్ళీ ఒక దగ్గరకి దేవాలా ఒక కోరిక అది ఏది విభూతి పండ్లు కోరుకు ముంటివి రెడు వరాలు నన్ను కోరుకుంటిని చేతులు రెండు కలిపి ఒకటి జగతి మరపు మరొకటి శివుని వలపు ఒకటి జగతి మరపు మరొకటి శివుని వలపు నీ అడుగుల కడపడి ఉందమాష పరమేశ్వరుని మనసులో పెట్టుకున్నావా ఇంక ప్రపంచం ఎంటర్ కాలేదు ప్రపంచాన్ని మనసులో చొప్పించామా పరమేశ్వరుడు ఎంటర్ కలిడు ఎందుకని ప్రపంచం దేశ కాలాదుల్లో ఉంటుంది దేశ కాలాదు ప్రకాశింపజేసేవాడు కనుక అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో పరమేశ్వరుడి యొక్క స్మరణ నడవాలి అని అంటే పరమేశ్వరుడే భావన ఈశ్వర భావన భగవద్భావన భక్తి భావన మన హృదయంలో ఉండాలి కానీ ప్రపంచ భావన కాదు స్వామీజీ పరమేశ్వర భావన మనసులో ఉంటే ప్రపంచం ఎట్లా ప్రపంచ విషయాలు ఎట్లా ఏంటి ఆ విషయాలు అదే మన ప్రపంచం ఉందే అంది అడిగిపోయింది తమరిది చెప్పండి అది ఉంటుందిలే తమరిది ఏందో చెప్పండి అదే మన సంసారం మన వద్దులే సార్ మన వద్దులే అదృష్టం కొద్దిగా ఎదుర్కొని వచ్చాం గానీ మనొద్దు తమరిదే చెప్పండి అదే సమదే అనుకోండి సంసారం ఉంది నాది ఈ ప్రపంచ వ్యవహారం అంతా ఎటండ్ నీ ప్రపంచ వ్యవహారం ఎక్కడికి పోదు నీ ప్రపంచ వ్యవహారం పరమేశ్వరుని వ్యవహారంగా మారిపోతుంది సార్ అంతే ఇంకేం లేదు నువ్వు చేసే ప్రతి పని కర్మ చాఖిలం ఏంటి శంభో తవ ఆరాధనం ఇక్కడ పని పూజగా మారేది ఎప్పుడైతే నీ పరమేశ్వరుడు నీ మనసులో చేరిపోయాడు ఈశ్వర భావన నీకుందో ఈశ్వర సంకల్పం నీ హృదయంలో చేరిపోయిందో నీ మనసు నుంచి కదిలేటువంటి ప్రతి భావన పరమేశ్వరుడే గనక పరమేశ్వరుడు కనుక ఏది లేదు గనక ఇంకా ఉన్నది అదే కాబట్టి కర్మలన్నీ ఈశ్వర కర్మలుగా మారిపోతాయి ఈశ్వర కర్మలుగా మరిపోతాయి ఇది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి దేశ కాలాదులతో మనసు ముడిపడి ఉంది ఆ మనసును మళ్లీ దేశా కాలాదులకు ఇస్తే ఉపయోగం లేదు పరమేశ్వరుని తెచ్చనగా పెట్టుకుంటే దేశము ఈశ్వరుడే కాలము ఈశ్వరుడే దేశము ఈశ్వరుడే కాలము ఈశ్వరుడే ఈశ్వరుడు కాలం కాదు ఈశ్వరుడు దేశం కాదు కుండ మట్టి కానీ మట్టి కుండగా వ్యవహారం అంతా మళ్ళీ ఈశ్వరుడు వ్యవహారంలోకి రాడు ఇది పదిలం ఇది భక్తి పదిలం చేసుకునేటువంటి మార్గం కాబట్టి దివివా భువివా మమాస్తు అసహ నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి కాబట్టి నీ చరణాలు కూడా ఎట్లాంటి ఎందుకు వాటినంటే జ్ఞానపూరితం ఇప్పుడు పద్మం అంటే జ్ఞానం మనకు పద్మం జ్ఞానం కాబట్టి ఆ అందువల్ల పద్మ నయనుడు కమల నయనుడు అంటే జ్ఞానం కలిగిన వాడు జ్ఞాననేత్రం కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు గనక కాబట్టి పద్మం జ్ఞానానికి సంకేతం మన సంప్రదాయంలో మన హర్ష విజ్ఞానంలో ఆ పద్మం యొక్క అధిక శోభ శరదృతువులో కనపడతా ఉంది అది అవధీరిత శారదారవిందౌ సరసి జోదరా సరసిజోోోదర శ్రీముషాదృ సురీ అశుల్క దాసి సురీ వరదనిగ్నతో దాసి వరద నిఘ్నతో నేహకిం శరదుషయ్య సాధు జాత సత్సరసి చోదరా శ్రీముషాదృశీ పరమేశ్వరిని జగన్నాథుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మని గోపికలు అట్లాగే చూశారు భాగవతంలో గోపికా విరహగీతం అయ్యా నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళం పిలవకపోయినా వచ్చావు కానీ నువ్వు మమ్మల్ని ఈ విధంగా హింసించడం ఏం బాగలేదు అని గోపికా విరహగీతంలో పాడేటప్పుడు వాళ్ళు కూడా ఇట్లాగే అన్నాడు శరదు దాశయే శరత్ దాసయే అంటే శరద్వులో శరత్ శరత్కాలంలో ఉదాశ అంటే సరోవరం నీళ్లు కలిగినటువంటిది శరదుదాశయే నీళ్లకు ఆశ్రయ స్థానం అనేటువంటిది సరోవరం కాబట్టి సరోవరం శరత్కాల సరోవరం అంటే శరదృతువులో సరోవరం ఏ విధంగా అయితే ఉంటుందో అక్కడ సాధుజాత చక్కగా వికసించిన చక్కగా సాధు వికసించినటువంటి శరదు సాదర సరసిజ ఆ సరస్సుల నుంచి పుట్టింది పద్మం సరసిజ అది జ అందువల్ల సరోవరం నుంచి పుట్టింది గనక సరోజ ఆ పేరు అట్లొచ్చింది సరోవరం నుంచి వచ్చింది పద్మం అందుకని సరోజ అంటే పద్మం అని అర్థం సరోజ సరోజ అంటే స్వామిజీ పంకజ పురతీ పద్మం వస్తుంది పంకజ అంటే పంకజ అంటే నేరుగా పురతండి జా పుట్టడం అర్థమవుతుంది కాబట్టి సరోవరముల నుంచి పుట్టింది కనుక సత్సరసిజ ఆ చక్కగా వికసించినటువంటి తమరు పువ్వు ఉందో పద్మం ఏదైతే ఉందో కమలం ఊదరా దాని గర్భంలో అది తమాషా పద్మం ఉంటే ఆ అందమంతా ఎక్కడుంటుంది అంటే అదాని గర్భంలో కనపడతా ఉంటుంది అట్లా పద్మం వికసించినప్పుడు ఆ కలర్ అంతా ఆ రెడ్ అంతా కూడా రోజు కలరు ఆ గర్భంలో కనపడతా ఉంటుంది ఉదర దాని లోపల ఏ సదు సత్సరసిజోదరా మరి అంత సౌందర్యం కాంతి అక్కడ ఉంటే ఈయన పెద్ద విషయం తెలుసు కదా మీకు జీ జీ గారి ఈయన ఏదైనా దొంగలించడమే కనుక దాంట్లో దొంగలించాడట శ్రీ ముషా దృషా వంటర్ఫుల్ శ్రీ ముష కాబట్టి దాంట్లో ఉండేటువంటి కాంతి ఏదో దివ్యమైనటువంటి కాంతి ఏదో దాన్ని దొంగలించినటువంటి వాడు అంటే ఆ పద్మ సౌందర్యం ఏదైతే ఉందో అంటే జ్ఞాన సౌరభం జ్ఞాన సౌందర్యం అది దొంగలిస్తే దృష ఈయన చూచాడనుకోండి అంతకన్నా మించింది అవధీరత గనక అది అవధీరత శారదార విందవు కాబట్టి పద్మంలో ఉండేటువంటి కాంతి జ్ఞాన వెలుగు జ్ఞాన ప్రకాశం ఏదైతే ఉందో అది ఈయన కళ్ళల్లోగా చేరిపోయింది గనక ఈయన గనక మనల్ని చూచాడు అంటే మనం తరించిపోయామని అర్థం ఎందుకని అది జ్ఞాన దృష్టి గనక కాబట్టి అదే జ్ఞానం పద్మాలు నీ పాత ఉన్నాయి అది కాబట్టి అవధి అవధీరిత శారదారవిందవు చరణవు తే చరణవు నీ పాదపద్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని అహం మరణేపి చింతయామి దివివా చింతయామి భూమివా చింతయామి నరకేవా చింతయామి నరకాంతక ఎందుకని నరకాసురుడు అనేవాడిని చంపావు గనక నువ్వు నరకాంతుడివి కాబట్టి నరకాసురుడు ఎవడవు కాదు అజ్ఞానమే గనక జ్ఞానం కలిగిందంటే ఆ నశించిపోతుంది గనక నరకాంతకా పదప్రయోగం అది సంబోధన కాబట్టి ఎందుకని అట్లా నరకాంతగానే సంబోధిస్తున్నాడంటే జ్ఞానం నాకు కలగాలి అజ్ఞానం పోగొట్టేటువంటి వాడి వినివి నీ జ్ఞానం వల్ల నా అజ్ఞానం పోతుంది సమూలంగా పోతుంది ప్లీజ్ కాబట్టి ఏం చేయాలి ఏ ప్రదేశంలో ఉన్న ప్లీజ్ అండర్స్టాండ్ వెరీ ఇంపార్టెంట్ ఏ ప్రదేశంలో ఉన్న దివివా భూమివా నరకేవా మరణేపి ఏ ప్రదేశంలో ఉన్నా కూడా మనం పరమేశ్వరుని చింతిస్తూ ఉండాలి అహం చింతయా అన్నాడు కాదు నెక్స్ట్ దేశము కాలము గనక ఏ ప్రదేశంలో ఉన్నా పరమేశ్వరుని చింతించాలి ఎప్పుడు అది మళ్ళీ ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా అంటే దివి గానీ భూమి కానీ లేక నరకం కానీ ఎక్కడైనా ఏ ప్రదేశంలో ఎప్పుడైనా టైం ఎప్పుడైనా టైం ీయ పద పంకజ పంజరాంత అదైతు మనస రజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధా స్మరణం కుతస్థే మరణేపి చింతయామి అన్నాడు కదా అయ్యా నిన్ను మరణకాలంలో కూడా స్మరిస్తాను సాధ్యమా సాధ్యం కాదు మరి ఎట్లా సాధ్యము జీవితాంతం చేస్తాను గనక మరణకాలంలో సాధ్యము అని మనం అనుకున్నాం జీవితాంతం చేశాడు గనక మరణకాలంలో భగవంతుణ్ణి స్మరించడానికి ద్రాగద్వేషాలు లేనివాడు గనక సమరసం చేశాడు గనక వాటిని అనుకూలంగా ఉంది మనసు కాని ఇది ఎలా జరగాలి అంటే కాయ వాక్ మనహ పూజనం జప చింతనం ఇంతే కదా ఇంకేం చేస్తాడు ఈ మూడిట్లో ఏదో జరగాలి భగవంతుడిని పూజించాలి లేదా జపించాలి లేదా ధ్యానించాలి ఇది చేయాలి అంటే దేహం ద్వారా చేయాలి వాక్ ద్వారానా చేయాలి ప్రాణం పోయేటప్పుడు మనసు ద్వారా చేయాలి ఏమి లేకపోయినా అట్లా రెండు చేతులు దండం పెట్టాలి చూడండి కాయకర్మ ఇప్పుడు ప్రాణం పోతా ఉంది ఏం చేస్తాం ఒకరోజు ఇది చాలా అది ఏదో జరుగుతుంది ఎవరికో జరుగుతుంది మనకు కూడా ఎప్పుడో జరగద్ది అనుకుంటే అర్థమయ్యేది కాదు ఇది ఇప్పుడు జరుగుతుంది అనుకుంటేనే అర్థమవుతుంది ఇప్పుడు పోతా ఉంది ప్రాణం అనుకుంటేనే ఈ శ్లోకం అర్థమవుతుంది ఓకే కనుక పోతా ఉంది ఏం చేస్తాం ఇప్పుడు చెప్పండి అందువల్ల రెండు చేతులు ఎత్తి భగవంతుడు దండం పెడతామే అని అనుకుంటే చెయ్యి కదలకపోతే లెట్స్ ద పాయింట్ కృష్ణ అని మరణిస్తాము జీవితాంతం చేశాం కదా ఈ భజనలు చేశాము ఉపన్యాసాలు చెప్పాము అన్నీ చెప్పాము రాశాం కృష్ణ అంటాం అనుకుంటే కంట మూసుకుపోతే కాబట్టి దేహము సహకరించడం లేదు కాయిక కర్మ పిలవడానికి వాచక కర్మ వాక్కు సహకరించడం లేదు కనీసం మనసులైన పరమేశ్వరుని స్మరిస్తామంటే మరణ సమయంలో మనసు చపరి చిత్తంగా అస్తవ్యస్తంగా ఉంటుంది గందరగోళంగా ఉంటుంది అసలు అర్థమే కాదు అదొక డోలాయమాన స్థితిలో ఉంటుంది ఏది అర్థం కాకుండా ఉంటుంది అటువంటి మనసు పరమేశ్వరుని ఏ విధంగా స్థుతించగలుగుతుంది కనుక జీవితాంతం నేను చేసిన ప్రాణ ప్రయాణ సమయే సంప్రాప్తే హకాలే సన్నిహితే సతి అటువంటి పరిస్థితుల్లో మరణకాలే సంప్రాప్తే సతి అప్పుడు ఇవన్నీ నాకు సహకరించకపోవచ్చు కాబట్టి కాలం ఇంతవరకు దేశం చూచాం కాలం ఏ కాలంలో చేయాలి అది విదేయ తదేయ దశమె వైకుంఠ ఏకాదశ గీతా జయంతే అష్టమే నవమే నో అద్య ఏవ నా సెల్ఫ్ అద్య ఏవ సెకండ్ లైన్ స్టార్టింగ్ అది కృష్ణ పద పంకజ పంజరాంతం అద్య ఏవ అద్య అద్య ఏ అధ్య అంటే ఇప్పుడు ఇప్పుడు ఏవ ఇప్పుడే అద్య ఏ అద్యప్పుడే ఇప్పుడే అదే కృష్ణ ఇప్పుడే అద్యవ మానస రాజహంస అబ్బా నా మనసు అనేటువంటి రాజహంసే భగవాన్ కాకి కాదు ఎందుకంటే కాకి పెండు పనికి వస్తుంది అందువల్ల హంసలు కావాలి అందరూ కాకులు లాభం లేదు హంసలు కావాలి ముందు కోకిలు లేంసలు కావాలి ముందు కోయిల్ మారాలి ఆ తర్వాత హంసలు కోయిలుగా మారడం అంటే నామ సంకీర్తన హంసలు కావడం అంటే జ్ఞానం పరమహంసలు అంతే ఇంకే కనుక मे मनस राज मनसने राजहंस हे पर कृष्ण नीय पदपंकजरा मे मनसराजहंस अदतु अबो, अबो, अबो। इपड़े अद అద్యవ ఇప్పుడే విశతు విషతు ఎంటర్గాని ప్రవేశించని ప్రవేశించుగాక విశతు భావతు విషతు అట్లా ప్రవేశించుగాక ఇప్పుడే కాబట్టి నా మనసు రాజహంస నీ పాద పంజరం లోకి పంజరాంతం లోపలికి అద కృష్ణ త్వదీయ పదపంకజ నీ చరణ కమలాలనేటువంటి పంజరం లోకి ఇప్పుడు పంజరం ఏదో చూడండి చిలుక పంజరంలో పోతుంది కాబట్టి మనం కూడా పంజరంలో ఎంటర్ అవుతున్నాం పంజరంలో ఎంటర్ అవడం అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరమేశ్వరుని యొక్క జగదీశ్వరుని యొక్క చలన కమలాలనేటువంటి పంజరంలోకి నా మనసు రాజహంస ఇప్పుడే ప్రవేశించు కాక సేఫ్టీ ఒక హంసని హంస తిరుగుతూ ఉండింది సమయానికి అక్కడ ఏదో ఒక పులి చూచి తరిమిందనుకోండి ఇది ఎంటర్ అయిపోయింది అనుకో లోపలికి సేఫ్టీ అదే అండి అర్థమవుతుంది ఇంకా దానికి రక్షణ రక్షణ స్థలం అది కాబట్టి ఏదైనా తరిమేటప్పుడు లోపలికి వచ్చేస్తాం ఇంట్లోకి వచ్చి తలిపేసేస్తాం అట్లాగే నాకు రక్షణ ఎక్కడా సేఫ్టీ ఎక్కడా భద్రత ఎక్కడ అంతా భద్రతే భద్రత ఎక్కడా నీ పాద పద్మాల దగ్గరే భద్రత ఇంకొక చోట భద్రత లేదు కాబట్టి నీ పాద పద్మాలనేటువంటి పంజరంలోకి నా మనసు అనేటువంటి రాజహంస ప్రవేశించితే ఇంక దానికి ఏ బాధలు లేవు దేశంతో బాధ లేదు కాలంతో బాధ లేదు దుఃఖం లేదు ప్రారంభం లేదు ఏదీ లేదు ఎందుకని నీ పాద పద్మాల దగ్గర ఏమీ ఉండేందుకు అవకాశం లేదు కనుక అది హాయిగా ఆనందంగా ఉంటుంది కాకపోతే మరణేపి చింతయ్యామన్నారు జుడు ముందు శ్లోకంలో నేను మరణకాలంలో కూడా నేను చింతిస్తానని అది ఆయనకే డౌట్ ఇప్పుడు మరణకాలంలో కూడా చింతించాలి అంటే చూడు అప్పుడు సాధ్యం అవుతూ కాదు అంటే జీవితం టూ పాయింట్స్ ఇక్కడ జీవితాంతం చేసిన వాడు మరణంలో కూడా చేస్తాడు అది వేరే విషయం జీవితాంతం చేశాడు మరణంలో చెయ్యాలని ఉండినా కాకపోతే పరిస్థితి ఇప్పుడు ఇంత నామం చెప్పాం అక్షర లక్షలు చేశాం నామం ఓం బ్రమో భగవతే వాసుదేవ ప్రాణం పోతా ఉంది ఒక్కసారి ఓం నమో భగవతే వాసుదేవాయ అని నేను అనుకుంటా ఉన్నా అన్నారనిపిస్తుంది ప్రాణ ప్రయాణ సమయే ఖాళీ ప్రాణ ప్రయాణ సమయే ఓం నమో భగవతేఫం జరిపోయింది ఫ్లమ్ ఎంత కొట్టుమిట్టాడుతుందో జీవితం ఎంత టైం వృధా చేసుకున్నా శాస్త్రం చెప్పిన మహాత్ములు చెబుతూనే ఉండినా ఎంత టైం వృధా అయిపోయింది ఇప్పుడు కృష్ణ అంటామంటే ఏది ఏది కారణం కంఠానికి అపర్వతం ఆయుర్వేదంలో కప వాత పిత్త కప వాత పిత్తై కపము కపము ఎప్పుడు కూడాను కఫం ఎక్కడ ఉంటుంది కంఠాన్ని కదా ఫ్లమ్ము జరింది అనుకోండి ఎక్కడ ప్రాబ్లం కంఠం అర్థమవుతుంది అది ఏం ఉపయోగం కంఠంలో ముక్కులో కఫం కనుక జీరిందంటే ఇప్పుడు నాకున్నది తెరవచ్చు కదా వాయిస్ డిఫరెంట్గా ఉండే అందువల్ల ఈ వాయిస్ దేనికి పనికి వస్తా సినిమాలో పాటలు పాడడానికి పనికి ఆ పడిషం పడితే లక్కీ ఇప్పుడు పూర్వ రోజుల్లో పరిశం పడితే హరిదాస్ కూడా ఆలోచించేవాడు అయ్యో పడిచయం పట్టింది సార్ సాయంకాలం ప్రోగ్రామ్ సార్ ఎట్లా అని ఏం పర్వాలేదు ఇప్పుడు కోట్లు ఇస్తారు లక్షలు ఇస్తారు ఎవరికి పడిశపు ముక్కుంటే వాడి పాట టాప్నహా హిట్ సాంగ్ బెస్ట్ సాంగ్ దానికి ఒక అవార్డు పక్కన ఒకరి అవార్డు ఇది ఏ వార్డులో నుంచి వస్తాయో నాకు అర్థం కాదు కానీ మొత్తానికి ఇది నడుస్తా ఉంది వ్యవహారం కాబట్టి కపం ఎప్పుడైతే కంఠాన్ని నిరోధిస్తుంది కంపం కపం వాతం చరణ నిరోధం వాతం చరణ నిరోధం అందుకని అంటూ బా కాళ్ళు కదిలించలేకపోతున్నానండి నడవలేకపోతున్నాడు వాతం ఎక్కువైపోయింది ఇంట్లో మీరే వాతం అందువల్ల పరమేశ్వరుని వాక్కుతో పిలుస్తామా ఓం నమో భగవతే వాసుదేవాయ కఫ కనీసం రెండు చేతులు ఎత్తే దండం పెడతామా వాత నో ఇప్పుడు ఇవ్వడంలో పెట్టారు ఆవిడ అంటే ఆవిడ ఈచే నెట్టాలా కుమారుడు ఈచే నెట్టాలా ఈలోప్పు పడిపోతాయి అర్థమవుతుంది కాబట్టి పరమేశ్వరికి నమస్కరిస్తాము అని నేను అనుకుంటూ ఉండిన చలన నిరోధం కంఠ నిరోధం చూడండి వాంగ్ నిరోధం ఇక్కడ వాక్కు రాదు అది అక్కడ ఆ మూడు పాయింట్స్ అవి కప వాత పిత్త కాబట్టి కపం ఉండడం వల్ల పరమేశ్వరుడి పిలవలేము అయిపోయింది వాచక తపస్ క్లాస్ కాయిక తపస్సు కూడా ఇక కాబట్టి కాగికంగా దేహంతా పరమేశ్వరుడు నమస్కరిస్తావా నో చేతులకు అడరచే చలనం చలన నిరోధం అక్కడేమో కఠనిరోధం ఇక్కడేమో చలన నిరోధం కాబట్టి వాకు పోయింది వాచకర్మ పోయింది కాయకర్మ పోయింది ఇంకా మానస కర్మ కదా అది కపవాత పిత్త పైత్యం పైత్యం అందుకని చూడండి మన ఏడంటే వాడు మాట్లాడుతుంటాడు చూడండి అనవసరండి అంటే ఎలా నీకేమైనా పైత్యం పట్టిందే అర్థం కాలా కారణం ఏంటో తెలుసా వాడు ఒకటటితోటి చెప్తుంటాడు అనమాట వాడు ఒకటోటి మాట్లాడుతుంటాడు అందువల్ల ఏడా నీకేమైనా పైత్యమా ఏంది ఇటు మాట్లాడుతున్నావేంటని అందువల్ల ఈ పైత్య లక్షణాలు ఉంటాయి గనక అప్పుడు కూడా కృష్ణ అని అనుభవి ఐసిఐసిఐసిఐసిఐసి ఐసి ఐ రమణ మహర్షి అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి లే ఐసి ఐసి ఐదు పైత్యం ఇప్పుడు వాడు కృష్ణాలనుకుంటాడు అనుకునేటప్పటికీ ఐసిఐసిఐ సార్ ఈ పైత్యాలు పరమేశ్వరుని ధ్యానించడానికి ఉపయోగపడవు కాబట్టి కప వాత పైత్య ఇప్పుడు అర్థమైంది నీకు కాబట్టి కపం వల్ల కంట నిరోధం జరుగుతుంది వాతం వల్ల చలన నిరోధనం జరుగుతుంది కాయికగా పరమేశ్వరుని మనం ఏం చేయలేము స్మరించలేము ధ్యానించలేము పూజించలేము కాబట్టి పిత్తైహి ఈ పైత్యం కూడా ఉండడం వల్ల పైత్య ప్రకోపాలే ఉంటాయి మీరు చచ్చిపోయే వాళ్ళది మీరు చూసారు లేదు చాలా మంది ఏదేదో మాట్లాడతారు మనకు బళ్ళీ డౌట్ వస్తుంటాయి ఇవన్నీ కూడా ఇతని మనసులో ఉండింది దాని పైత్య ప్రకోపాలవి అర్థమవుతుంది నేను సెంచరీ కొట్టే అంటుంటాడు పోతా పోతా బుసలాయన్ ఏ ఎక్కడ కొట్టేవా తొంభై రెండే కదా సెంచరీ ఎక్కడ ఇంకా ఎనిమిది ఉండే అర్థమవుతుంది అంటే ఆ క్రికెట్ చూసింటాడు దాని మీద అభిలాష ఉంటుంది పోతా పోతా అది మాట్లాడేసిపోతాడు ఇదంతా పైచ్యం కానీ మాట్లాడాలనుకున్నదేమో ఏరేదై ఉంటుంది నేను ఏళ్ళకే కాదు అతనికి కూడా ఒక లక్షలు ఇచ్చిండా అది కూడా తీసుకోండి అని చెప్పబోయి ఉంటాడు కానీ సెంచరీ కొట్టండి అర్థమవుతుంది ఇప్పుడు అది పైత్యం అంటే అది పైత్యం ఒకటి ఆలోచించడం ఇంకోటి మాట్లాడడం సంకల్పం ఉంది సంభాషణ వేరుగా ఉంది ఇది పైత్య ప్రకోపం ఈ కపము వాతము పైత్యము ఇవన్నీ చేనప్పుడు పరమేశ్వర కాయ వాకుమనహ ఈ మూడిటి ద్వారా కంఠావరోధన విధౌ ఇవన్నీ కలిసి కంటాన్ని అవరోధం కలిగిస్తుంటే నిన్ను పిలవడానికి కూడా అవకాశాలు లేకుండా కృష్ణ అని స్మరణం కుతస్తే తే స్మరణం కుతహ ఇది తే స్మరణం నిన్ను స్మరించడం కుతహ ఎట్లా ఎట్లా స్మరించేది కాబట్టి నేను జీవితాంతం చేశాను గనక చివరి దశలో చేయగలను అనుకున్నా కూడాను ఈ కపము వాతము పిత్తము ఇవన్నీ కూడా చేరి ఏం చేస్తాయో నాకు తెలియదు గనక హే కృష్ణ అప్పుడు చేయలేదేమో ఇటువంటి అవరోధాలు కలుగుతాయేమో ఆ కాలంలో కాబట్టి దేశాన్ని చూచాము ఇప్పటి కాలం ఆ కాలం ఎట్లుంటుందో తెలియదు ఆ కాలంలో కూడా మరణేపి చింతయామి కానీ మరణకాలంలో ఎట్లుంటుందో తెలియదు గనక అద్యైవ అద్యయవా మే మానస రాజహంస తంకజ పంజరాంతం విశతం అద్య ఏవ ఇప్పుడే నీ పాద పద్మాలు అనేటువంటి పంజరంలోకి ఎంటర్ అయిపోతే నాకు అభద్రత లేదు అదేదో అద్దెవ ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే అది నాట్ దెన్ అండ్ దేర్ నవ్ అండ్ హియర్ దెన్ అండ్ దేర్ అనేది డేంజర్ ఇప్పుడు అప్పుడు అక్కడ కాదు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడే జరగాల కాబట్టి ఆ మరణ సమయం కపవాత పిత్తైహి కంఠావరోధన విధావు స్మరణం కతస్తే తే స్మరణం కృతహ నిన్ను గురించి నేను స్మరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే నిరంతరం చేస్తారో జనమ ముని జతన కరా జనము జనము నిజతన కంతరామ కంతరామ కంతరామ కీవితాంతం అలా చేసినప్పుడు అదే భక్తి అదే భావన చివరికి కూడా కలిగే అవకాశం ఉంటుంది కనుక హే భగవాన్ అప్పుడేమో రేపు ఏమో మరణం ఎట్లా ఉంటుందో ఇప్పుడు అలా ఇంకొకటి కూడా ఉంది అలా పడుకొని ప్రశాంతంగా మనిషి పోతా కపము వాతము పిత్తము ఇవి అనేక కోణాల్లో చూడాలి అలా కాకుండా సడన్ గా యాక్సిడెంట్లో పన్నాడు అనుకోండి అప్పుడేంది కపమేంది పిత్తమేంది వాతమేంది అది అడు ఇప్పుడు కపవాత పిత్తాలు ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడ సడన్గా వచ్చి ఒక కార్ కొట్టేసింది ఏం కావాలా సడన్గా పోతాడు అనుకోండి ఏం చేస్తాడు అసలు తనకే తెలియదు కదా పోయేది సడన్గా ఎగిరిపోతాడు అది కూడా కాబట్టి కపవాత పిత్తాలంటే అవరోధాలు అనే అర్థం అంతే అవరోధాల్లో సడన్ డెత్ ఏదైతే ఉందో అది కూడా అవరోధమే పరమేశ్వరుని ధ్యానించే అవకాశం లేదు కాబట్టి మరణ సమయంలో ఎవరు ఏ విధంగా పోతారో ఎలా పోతారో ఊహించనే లేం గనక నిద్రబోతు కూడా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి గనక హే భగవాన్ అద్య ఏవ అద్య మనసరాజహంసీయ పద పంకజ పంజరాంతం విశత్ అద్య ఏవ ఇప్పుడే అందులో ప్రవేశించాలి అలాగనక ప్రవేశించినట్లయితే ఈ కాలంలోనే ప్రవేశిస్తే ఈ కాలంలో జరిగేది ఏ కాలంలోనైనా జరుగుతుంది కనుక అన్ని ప్రదేశాల్లో అన్ని కాలాల్లో అది అన్ని ప్రదేశాలంటే అంతటా అన్ని కాలాల్లో అంటే అన్ని సమయాల్లో కూడా అంటే సదా సర్వదా కలవాచకం సదా ఎప్పుడు కాలం టైం సర్వదా అన్ని చోట్ల ఎక్కడున్నప్పటికి కూడాను ఎక్కడన్నా పోవచ్చు కేవలం బెడ్ మీద పడుకొని చనిపోతాం అనుకోవడం అది మూర్ఖత్వం అది ఎందుకనే అసలు బెడ్ మీద కూడా బాత్రూమ్లో చచ్చిపోయిన ఎక్కువ నాకు తెలిసి ఎందుకంటే బెడ్ మీద ఏదో ఒకటి చేస్త చేస్తాం అక్కడికి పోయిన తర్వాత అక్కడ పడిపోయినా అనుకోండి హార్ట్ అటాక్ వచ్చి ఎప్పుడో కాని తలుపు వీళ్ళు ఇంకా రాలేదు ఏంటి అని తడితే గానీ తెలియదు ఎందుకంటే పడిపోయి ఉంటాడు తలుపు తెలియడు ఎన్ని ఎవరికో జరుగుతాయి అంటే కాదు ఎవరికైనా జరగచ్చు ఎప్పుడైనా జరగచ్చు అందువల్ల ఇది క్యాలిక్యులేటెడ్ రిస్క్ జీవితంలో ప్రతి మనిషికి ఎలాగైనా జరగచ్చు కనుక ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ పోవడం కాబట్టి అదే అది ఇంపార్టెంట్ ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే చేసాం అనుకోండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడే అరగంట అయిన తర్వాత ఇప్పుడే సాయంత్రం ఇప్పుడే ఆ ఇప్పుడు కంటిన్యూ అవుతానే ఉండాలి ఇప్పుడు అనేది ఎప్పుడు ఉండాలి అది పై ఇప్పుడు అనేది ఎప్పుడు నడవాలి అంతే ఇంకేం లేదు ఏం స్మరిస్తావయ్యా ఏం స్మరిస్తావు ఏ దేని గురించి చింతిస్తావు నెక్స్ట్ చింతయామి హరి సంతత మందసిననాంబుజం నందగోపతనయ పరాత్ పరదాది మునివృంద ంతయామి హరిం ఏవాస్తాడు తమ హరి చింతిస్తాడు అంటే హరిని ఎట్లా చింతిస్తాడు తమాషా నాము నామి రెండు హరి ఏంటి పేరు కదా ఎవరి పేరు హరి పేరు శ్రీహరి పేరే కదా ఎవరిది నాదే పరమేశ్వరుడి కాబట్టి హరి అన్నామనుకోండి ఎవరు హరి అంటే శ్రీ మహావిష్ణువు కృష్ణ పరమేశ్వరుడు పరమాత్మ ఏనే కదా హరి అనేది ఆయనకి పేరు కదా హరి అని పేరుతో పిలిచాను కదా ఎవరు ఎవరు సోమయ్య ఎవరు హరే కదా అంతే అదే తమష వాచ్యవాచక రభేదహ వాచ్యవాచకయోహో అభేదహ కాబట్టి వాచకానికి వాచ్యానికి తేడా లేదు నామానికి నామికి తేడా లేదు ఇప్పుడు పరమేశ్వరిని స్మరించాలి జ్ఞానం కలిగిన వాళ్ళు అనేక విధాలుగా స్మరిస్తారు అహంప్రత్యా విలంబనం ఓకే అన్ని బాగుంటుంది కానీ ఇక్కడ అది కాదు ఏమి లేకపోయినా కూడా నామం నామ సాధన సరేనా ఏమిటది హరి హరి ఇప్పుడు విచిత్రం అదే భగవంతుని పేర్లు హరి అన్నాం అనుకోండి ఆ పనే చేసిపోతాడు అది టమాటా సర్వర్ ఒకడే ఇప్పుడు సర్వర్ ఉంటాడు రెండిడ్లీ అన్నా రెండిడ్లీ ప్లేట్ అన్నాడు దోశ దోశ ఓరు మసాలా దోశ వాడే కభే అన్నా కభై వాడే టమాటా ఇప్పుడు వాడు ఏదైనా పెడతాడు కానీ మనం దేంతో పిలుస్తామో దాంతోనే ఏ కాఫీ అన్నామనుకోండి కూర్చొని వాడు కాఫీ తీసుకొస్తాడు వాడు మనల్ని చూశాడు అనుకోండి మసాలా దోశ మసాలా దోస మీకు ఏదో డౌట్ వస్తుంది కదా వస్తే రానీ నాకేమే నాకేం బాధ ఇదంతా అది కాదేంటి ఇది అదే ఇదే సర్వింగే కదా ఎప్పుడు భోజనాలు తయారు చేసి పెట్టు సర్వింగు జ్ఞానం ఉంది పిండి వంటలో సర్వింగ్ సర్వింగే ఉపన్యాసం అంటే సర్వింగ్ ఈటింగ్ కాదు మీరు ఈటింగ్ నేను సర్వింగ్ పర్వాలేదు ఏమనుకున్నా అందువల్ల హరి అన్నామనుకోండి హరతీతి హరి పాపం హరతీతి హరిహి పాపం హరతీ సంసారం హరతీతి హరిహి సహేతుక సంసారం హరతీతి హరి ఇవన్నీ కాబట్టి కృష్ణాన్నం అనుకోండి ఆనందం అందువల్ల మనకు తెలిసిన విష్ణు సహస్రం తమాషా కాదు మనకి ఏం కావాలని అది పిలవాలి మనం ఇప్పుడు ఆనందంగా ఉన్నాం అనుకో హరి అంటే అది జాగ్రత్తగా ఉండాలి అందువల్ల మనకు బాతల్లో ఉన్నప్పుడు కృష్ణ అన్నాం అనుకోండి ఆనందం ఇస్తాడు అదే అంటే ఆనందం లేనప్పుడు కృష్ణ అనాల సరేనా చేయకూడదున పాపాలు చేశామనుకోండి హరి ఇంకనే సార్ చెప్పాను మీరు ఎక్కడైనా తప్పు జరిగితే కారణం ఏంటో తెలుసా దీన్ని హరించుకోపోయేటువంటి వాడని అందువల్ల వాడు సర్వరు ఒకటైన కాఫీ అన్నప్పుడు కాఫీ తెస్తున్నాడు టీ అంటే టీ తెస్తున్నాడు అందువల్ల హరి అన్నాడు అనుకోండి సంసారం సహేతుక సంసారం హరతీతి సంపూర్ణంగా అది సహేతుక దానికి కారణం ఏదైతే ఉందో కారణంతో కలిపి సంసారం తీసేసాడు అనుకోండి ఈ జన్మలో మళ్ళీ ఇంకో సంసారం ఎదురుకుంటుంది సంసారం కూడా తమాష సంసారం అంటే కేవలం భార్య పిల్లలు అవసరం లేదు సంసారం వద్దనుకొని వచ్చిన ఆశ్రమం సంసారం కూర్చుంటుంది మళ్ళీ సంసార భావన లేకపోతే కష్టం సంసార భావన ఎగరాలి అందువల్ల సంసార భావన రావడానికి కారణమైంది అజ్ఞానం కనుక అది హేతు సహేతుక అంటే సకారణ కారణం ఏదైతే ఉందో దాంతో కలిపి సంసారాన్ని నివృత్తి చేసేటువంటి వాడు గనక హరిహి చూడండి పేరు పేరు పిలుస్తున్నాం అది తమాషా మనం ఎవరిని పిలిచినా పేరున్నవాడినే పిలుస్తాం పేరు లేని వాడిని వాడు పేరు లేని వాళ్ళని పిలిచినా కూడా దానికి పేరు లేకుండా పిలుస్తారు పూర్వం ఇప్పుడు ఉదాహరణకి కుక్కను పిలవాలనుకో ఎట్లా పిలుస్తుంది అది వెంటనే టైల్ అది ఆడించుకుంటే వచ్చేస్తుంది కదా అది డర డర అన్నాడు అనుకోండి ముందుకు పోది కుక్క గేదే అట్లా కొన్ని కొన్ని ఎందుకంటే వాటికి మాటలు లేవు గనక వాటిని అట్లా పిలిచేది మనం ఇప్పుడు వాటికి మాటలు వచ్చి ఉన్నాయి వాటిని పిలుస్తాడు అని ఇప్పుడు పబ్బీ పబ్బి ఎవరే అంటే కుక్క సరే ఆవిడ పబ్బీ కుక్క ఏమో పబ్బి ఇంట్లో ఆవిడ అంటే కాదు ఆడి పేరు లేదా ఆడి పేరు లేదా ఇంట్లో కుక్కకుంది పేరు పేరు లేని కుక్క ఏమన్నా పబ్బి అంటే అది ఇటు దానికి ఏమో సహజార్థం కదా నాలుగు సార్లు బిగితే వస్తుంది పేరు లేది కుక్కో పబ్బి సుబ్బికి ఏమో ఏం కర్మ చెప్పండి దాంట్లో కూడా రకరకాలు అన్నప్పుడు ఆవిడొచ్చి ఏమిటండి అంటే కాఫీని అర్థం అబ్బో మోడలేషన్ మోడలేషన్ రకరకాలైన మోడలేషన్స్ అందులో అందువల్ల ఇతను పేరుతో పిల్లడు ఆవిడ ఈ పూర్వం రోజుల్లో ఎక్కడైనా ఒక గేదె అరిసి ఇంకో గేదె ఇక్కడి నుంచి చరిచేది ఒక కుక్క అరిసింది ఇంకొక కుక్క ఇక్కడి నుంచి అరిచేది ఒక ఆవు అరిసి ఇంకొక ఆవు ఇక్కడి మీరు చూడలే ఇప్పుడు ఎక్కడో గాడి తెరుస్తుంది దిండి గల్లో ఇక్కడ గణపతి సత్యదానం వారు ఒక గాడి తెరుస్తుంది అక్కడికించి దీనికి కనపడుతుంది ఇక్కడి నుంచి అర్థం కదా అట్లా పూర్వం ఎందుకంటే వాటి భాష లేదు కనుక మనం అట్లా కాదు మనం పిలిచేవాడం రే రంగా అంటే వస్తున్నారు రాము అనేవాళ్ళం కానీ ఇప్పుడు అట్లా కాదు ఆ ఆ అర్థమవుతుంది కాబట్టి పేరున్నవాడిని పిలవాలి పేరున్నవాడిని పిలుస్తారు దేనికి పిలవాలి మనకేదో ఉపయోగపడతాడని ఏమి ఉపయోగపడతాడు పేరున్న వాళ్ళందరూ ఈ ప్రపంచంలో ఒక్క పరమేశ్వరుడు తప్ప ఆయన పేరులో ఉండేటువంటి ప్రత్యేకత పేరున్న వాళ్ళందరూ దుఃఖం పేరుకుపోయిన వాళ్ళే దుఃఖం పేరుకుపోయిన వాళ్ళే ఎవరన్నా పిరవండి అందువల్ల అందరికీ పేర్లున్నాయి పిలిచి పిలిచి పిలిచి పిలిచి మనం చిన్నప్పటి నుంచి ఎంత మందిని పిలిచామని చెప్పండి ఏమన్నా ఉందే ఒక్కసారి పిలిచి చూడండి కృష్ణ అది దట్స్ ద్యూటై హరి హరి అది అందువల్ల చింతయామి హరిం ఏవా సంతతం ఇంకా ఎల్లప్పుడూ దీన్ని పిలవాలి ఎందుకని ఇంతమందిని పిలిచాము ఏం ఉపయోగం లేదు కష్టాలు పోగొడతారని పిలిచేది ఎవరినైనా ఊరికి ఎందుకు పిలుస్తారా అయ్యా ఇటు రవాయా నేను కొడతాను పిలుస్తాడు ఎవడన్నా ఎవడొస్తాడా ఇతరులను కష్టపెట్టడానికి కాదు మనం పిలిచేది మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే మీరు చూడండి ఒకడినొకడు పిలిచాడంటే ఏదో వాళ్ళ వల్ల మనకు కష్టం తగ్గేటట్టయితే అని పిలుస్తాం ఈ ప్రపంచంలో ఎవడు చెప్పండి ప్రభు ఎవరు ఎందుకని వాడు కష్టాల్లో ఉండాడు మన దుఃఖాన్ని పోగొట్టేవాడు దుఃఖం లేనివాడు అయి ఉండాలి అంత వస్తుంది ఇప్పుడు అట్లాంటి వాడిని ఉన్నాయి చెప్పండి మనం ఒకరి దగ్గర అప్పు తీసుకొని వస్తాం వాడు ఇంకోటి దగ్గర తీసుకొస్తాం చూడండి మనకు రక్షణ లేదని ఏమంటే నాకు సెక్యూరిటీ ఇవ్వండి అనవసరం హాయిగా ఉండి జీవితం సెక్యూరిటీ దగ్గర తీర్చుకుంటాం అది ఎక్కడ పేర్లు ఎక్కువైపోతామంటే అక్కడ సెక్యూరిటీ కావాలి ఇప్పుడు నా సెక్యూరిటీ లేదు ఎందుకంటే నా పేరు లేదుగా ఒకటే సెక్యూరిటీ అర్థమవుతుంది అందుకని అయ్యా ఎస్పీ గారు మీరు మాకు సెక్యూరిటీలు అంటే ఎస్పీ చుట్టూ నలుగురు వస్తారు ఆయనకి సెక్యూరిటీ అర్జును తమాషా నాకు సెక్యూరిటీ ఇచ్చి ఆయనకి ఇంకో నలుగురు సెక్యూరిటీ అంటే నాకు ఆయన భద్రత కల్పిస్తాడు ఆయనకి ఆ నలుగురు భద్రత భద్రత కల్పిస్తారు ఆ నలుగురు ప్రాణాలు దేవుడు చూస్తుంటాడు ఏం చేయాలో చెప్పండి ఎవరికి భద్రత ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని రక్షిస్తారు ఈ ప్రపంచంలో రక్షస్య స్థితి విశ్వాస ఆయన్ని పిలిచాను నాకు ప్రొటెక్షన్ ఇమ్మని ఆయన నాకు ఇస్తాడు ఏది నమ్మకం ఏది చెప్పండి అంతా ఇట్లాగే ఉంటుంది అయ్యో అసలు సడన్గా చనిపోతాడు మనిషి అప్పుడు చూడండి హాస్పిటల్ వరకు వెళ్ళిపోయింటే సరిపోయాడు అంటే హాస్పిటల్ వరకు వెళ్ళిపోతే ఆయన దగ్గర ఉందే డాక్టర్ దగ్గర నీ చెప్తా ఎవరితో చెప్పాకో నర్సును పోయి హాస్పిటల్లో రహస్యంగా అడుగు మీ హాస్పిటల్ ఎంతమంది పోయారని చెప్తుంది నీకు అర్థమైందే నువ్వు హాస్పిటల్లో పోతానే ఆయన నేను బ్రతికించేటట్లయితే ఆయన హాస్పిటల్లో ఇప్పటికే చాలా మంది పోయినారు రేపు ఆయన రెడీగా ఉండడు విజుడు కాబట్టి నన్ను బ్రతికించాలని డాక్టర్ దగ్గర పోతే ఆయనకే లేదు రక్షణ ఆయన ఇంకోరి మీద ఉంటాడు ఆయనకు ఆరోగ్యం పడినప్పుడు వేరే డాక్టర్ వస్తాడు ఆరోగ్యం బాగున్నా ఆయన లాయర్ మీద ఆధారపడి ఉంటాడు లేదా ఆడిటర్ మీద ఆధారపడి ఉంటాడు ఈ ప్రభుత్వం మమ్మల్ని రక్షిస్తా ఉంది ఎవడో ఒకటి పెట్టేది ముందు మాట్లాడంటే ఎవడో ఒక ఈ ప్రభుత్వం అలా మేము చల్లగా ఉన్నాము హాయిగా ఉన్నాం ఆ ప్రభుత్వం చల్లగా ఎందుకు నువ్వు చల్లగా ఉన్నావు అమ్మా నేను కనుకైతే బాగుండు అడుగుతున్నా ఎందుకు చల్లగా ఉండవు మాకు రెండు నాలుగు ఇచ్చారు కనుక ఎంతకిచ్చారు నీకు పావల వడ్డీ ఇచ్చిన ఆయన రిజర్వ్ బ్యాంక్ నుంచి రెండు రూపాయలకి వడ్డీకి తెచ్చాడమ్మా తెలుసా నీకు అర్థం అవుతుంది కాబట్టి ఆయన నాకు వడ్డీ ఇచ్చాడు నువ్వు ఆయన రిజర్వ్ బ్యాంక్ నుంచి మన ప్ర బ్యాంక్ నుంచి అప్పు తెచ్చాడు అడిసేనావు కాబట్టి అప్పు ఇచ్చేవాడు మళ్ళీ అప్పు పుచ్చుకుంటున్నాడు ఎవడు ఈశ్వరుడు చెప్పండి ఎవడు రక్షించేవాడు అందువల్ల ఈశ్వరాయనమ ఈశ్వరాయ నమ మీకు రుద్రం వచ్చేప్పుడు చెప్పాను మీరు మర్చిపోతా మీరు అమ్మ ఎక్స్పర్ట్స్ కదా ఈశ్వరాయ నమ అనీశ్వరాయ నమర బ్యూటీ ఈశ్వరాయ నమ ఈశ్వరుడు ప్రభు ఐశ్వర్యం కలిగిన వాడు ఈశ్వర స్వభావ ఐశ్వర్యం ఐశ్వర్యం కలిగిన వాడు ఈశ్వరుడు ఓవర్ లాడ్షిప్ ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరు ఆయన ఈశ్వర ఈశ్వరాయ నమహ ఈశ్వరుడుకు నమస్కారము అనీశ్వరాయ నమ నెగటివ్ అంటే దాని అర్థం ఈశ్వరుడు గాని నీకు నమస్కారం అని అర్థం ఈశ్వరాయ నువ్వు ఈశ్వరుడు గనుక నమస్కారం అనీశ్వరాయ నువ్వు ఈశ్వరుడు కాదు గనక నమస్కారం అని అర్థం ఈశ్వర న విద్యతే యస్య ఈశ్వర న విద్యతే యస్య ఎవరికైతే మరొక ఈశ్వరుడు లేడు అనీశ్వరాయ ఆయన మనకు ఈశ్వరుడు కానీ ఆయనకు ఒక ఈశ్వరుడు లేడు ఆయన మనకు ప్రభు ఆయనకు మరొక ప్రభువు లేడు కానీ ఈ ప్రపంచంలో ఎవరిని ఆశ్రయించినా వాళ్ళు మరొకరిని ఆశ్రయించుకొని ఉండాలి కాబట్టి నీకు ఆశ్రయ స్థానమైనటువంటి పరమేశ్వరుడికి మరొక ఆశ్రయం అవసరం లేదు నిరాశ్రయ నిరాధార సర్వాధారుడు నిరాధారుడు నీకు ఆధారం తాను తనకు ఆధారం అవసరం లేదు నీకు ఆశ్రయం తాను తనకు ఆశ్రయం అవసరం లేదు కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరిని ఆశ్రయించుకున్నా వాడు మరొకరిని ఆశ్రయించుకుని కానీ పరమేశ్వరుడు మాత్రం అనీశ్వరాయ ఈశ్వర న యస్య ఎవరికైతే మరొక లేడు అతను పరమేశ్వరుడు అనర్స్టాండ్ అటువంటి వాడిని హరిం హరి ఆ హరిణే సంతతం చింతమి అది ఎల్లప్పుడూ అదే ఇంతకుముందు వచ్చామా అదైవ అది అయ్య ఇప్పుడే అంటే ఎల్లప్పుడూ అర్థం కాబట్టి ఎల్లప్పుడూ ఆ హరిని నేను చింతిస్తూ ఉన్నా మంద మంద హతాననాంబుజం అది మంద మంద హతాననాంబుజం మందస్మిత సుందర వదనారవిందం ఆయన నవ్వు మందస్మితం ఎట్లా ఉంటుందంటే మంద మంద హతాననాంబుజం కదలని పెదవుల మీద కదిలే నవ్వు కదలని పెదవుల మీద కదిలే నవ్వు ఇప్పుడు మనం నవ్వాలి అనుకోండి కొందరు నవ్వు కూడా చూడలేము మనం ఇప్పుడు దుఃఖం చూడడం కష్టం నవ్వు చూడడం సుఖం కదా కొందరు నవ్వారండి మనం ఎందుకంటే ఆకారం అట్లా ఉంటుంది పళ్ళు గిడ్లు అవి అన్నీ కలిసి మనం అయిపోయిందే అయిపోయిందే కాబట్టి ఈ కదిలికల్లో చలనాల్లో వికారాలన్నీ జరుగుతాయి పరమేశ్వరుడిది కదలని పెదవుల మీద కదిలే నవ్వు సార్ అది అర్థమవుతుందే ఆనందం అంటే దాని అర్థం ఏంటో తెలుసా విషయానందం కాదు చలనం లేదు ఇక్కడ అచలం విషయానందం కాదు నీకు ఆనందం కలిగింది అంటే పరమేశ్వరుని నవ్వు మన నవ్వు వేరు మనకు అందువల్ల ఎందుకు మన నవ్వు వికారంగా ఉంటుంది అంటే ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది హాయిగా హాయిగా ఉంది స్వామీజీ దేనికి దేనికి హాయి చల్లటి గాలి పైరు గాలి వెంటనే ఇంకొక ఆయన పైరు కావాలి అనే పాట అర్థమవుతుంది పై పైకి వచ్చింది పైరు గాలి ఆయన పాట పైచాం ఇప్పుడు వచ్చింది అనుకోండి ఇప్పుడు గాలి రావడంలో ఆహ్లాదంగా ఉంది ఆనందంగా ఉంది కదా నీ ఆనందంలో గాలి ఉందాషన్ ప్లేస్ గాలి చల్లగా వస్తుంటే పైరు గాలి లేదా ఏటి గాలి తోట గాలి దెయ్యపు గాలి ఏదో గాలి సరేనా ఇప్పుడు పైరు గాలి తోటగాలి ఏటి గాలి ఇవన్నీ వచ్చినప్పుడు ఆహా హాయిగా ఉంది హాయిగా ఉంది ఆ గాలి వచ్చినప్పుడు హాయిగా ఉందండి హాయిలో గాలి ఉందే ఇప్పుడు ఒక పువ్వును చూచావు పువ్వులు చూస్తుండే ఒక పువ్వును చూసినప్పుడు దాని దగ్గర పోయి బాగుందండి ఇంత పెద్ద పువ్వు రోజా పుష్పం హాయ్ కలర్ చూడండి ఎట్లా బాగుంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ హ్యాపీ ఎక్కడో అక్కడ పువ్వు ఉందే దాని కలర్ ఉందే దాని వాసన ఉంది ఇవి అట్లా కనపడుతూ ఉన్నాయి కానీ వీటి వల్ల కలిగినట్టుగా ఆ కలిగేటువంటి చోట ఇవేమీ లేవు అది తమాషా మనసులో నీకు ఆనందం కలిగేది ఆనందం మనసులో కలుగుతుంది గాలి లేదు మనసులోనికి పువ్వు లేదు సరేనా ఇవి వచ్చిపోతూ ఉన్నాయి అది ఏ ఆనందం అయితే నీకుందో వీటి వల్ల తాత్కాలికంగా వచ్చిపోతూ ఉంది నీ సహజ స్థితి ఆనందం ఒక కారణంగా వస్తు ఉంది గనక ఆనందం ఒక గాలి వల్ల నీకు ఆనందం వస్తుంది గనక గాలి లేకపోతే నీకు ఆనందం పోతుంది ఒక రూపాన్ని చూసినప్పుడు నీకు ఆనందం వచ్చింది ఒక స్పర్శతో నీకు ఆనందం వచ్చింది స్పర్శ దూరం అయితే నీకు ఆనందం పోతుంది కానీ పరమేశ్వరుది నిమిత్తం లేదు నిర్నిమిత్తానంద అది అందువల్ల అవ్యయానందం వ్యయం కాదా ఆనందం అది అందువల్ల మంద మంద హాన నాంబుజం ఆ పరమేశ్వరుని యొక్క ముఖారవిందాన్ని చూచినప్పుడు మనకి ఏమనిపిస్తూ ఉందో తెలుసా అది కారణం లేనిటువంటి నవ్వు దానికి ఒక కారణం అవసరం లేదు నిర్నిమిత్తానంద నిమిత్తం అవసరం లేదు అర్థమవుతుంది ఇప్పుడు అది పరమేశ్వరుడి అందువల్ల అందుకని ధ్యానపూరితంగా ఉంటుంది ఆ ఎందుకని స్వరూపం కనుక ూరితంగా ఉంటది ప్రహసి ప్రియ ప్రేమ వీక్షణము ప్రహసి ప్రియ ప్రేమ వీక్షణం విహరణ చతే ధ్యానమంగళము ప్రహసి ప్రియ ప్రేమ వీక్షణో విహరణచే ధ్యానమంగళం ప్రహసి ఆ పరమేశ్వరుని యొక్క నవ్వు చూడండి తమస ప్రహసి ప్రేమ వీక్షణము నువ్వు చూసిన చూపులు విహరణం నీవు నీ విహారం ఏదైతే ఉందో నీ క్రియలు ఇవన్నీ కూడాను ధ్యాన మంగళకరమైనటువంటి ధ్యానం మా ఇప్పుడు ఒకరి నవ్వుని మనం ధ్యానం చేయడం చేయలేం చేయగలవా చెప్తారు పెళ్ళని కొత్తలో నాకు ఎక్కడ పోయినా నీ నవ్వే కానీ రిటైర్మెంట్ టైంలో అడిగితే నవ్వు స్వామి చెప్పాడు నవ్వు అర్థమవుతుంది ఎందుకో తెలుసా ఇప్పుడు ఆ కొత్తలో వన్ ఆర్ టూ డేస్ నవ్వుతానే ఉంటారు కనుక ఏముండదు కొందరికి అది కూడా ఉండదు ఐదు నిమిషాలు రద్దు చేసుకొని పోతుంది అది వేరే విచ్చ అయినా సంసారం పట్టుకొని ఉంది అది తప్ప వాళ్ళు ఆ నవ్వు రెండు రోజులు ఉంటుంది అప్పుడు ధ్యానం చేసినట్టే ఉంటుంది అందుకని అంటాడు కొత్తగా పెళ్ళైన వాడు ఆఫీస్లో కూడాను వాడు ఏదో రాసుకుంటూ కూడా ఫైలు అందుకని కొత్తగా పెళ్ళైనడు పిచ్చివాడని అర్థం పూర్వ రోజుల్లో వాడు జోలికి పోవద్దు పిచ్చివాడు అంటుంటారు ఎందుకంటే వాడు రాసేటప్పుడు వాడికి ధ్యానమంగడం ధ్యానమంగడం మంగళకరమైన ధ్యానం కానీ తర్వాత కొంతకాలం అయిన తర్వాత టూ ఆర్ త్రీ ఇయర్స్ అయిన తర్వాత ంగళం లేదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఆ రెండు రోజులేమో ఆ నవ్వు అది ఇది ఆనందం చూశాడు ఆ తర్వాత వికారాలనే చూశాడు ఏమని మన తెస్తానంటే ఏమైంది వచ్చారా ఒకవేళ ఈయన గనక ఆ ఆనందాన్ని ధ్యానం చేయబోతే ఈ రూపు కాబట్టి ఆ తర్వాత ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో చూశాడు గనక నేను ఊరికి ఎట్లా అంటే వచ్చిన తర్వాత చూస్తాను ఇవన్నీ జ్ఞాపని పరమేశ్వరుల్లో మీరు అయ్యి చూడండి ఎప్పుడైనా అట్లాగే ఉండేడు చూడు పాపం మనం ఎప్పటి నుంచి పెట్టుకున్నాం ఏ మారలేదు ఎందుకు కారణం ఏంటో తెలుసా అందువల్ల ధ్యాన ఒక దాని మీద ఆధారపడి ఉన్నప్పుడు మారుతూ ఉంటాయి వికారం చెందుతూ ఉంటాయి నిర్వికార సత్తా స్వరూపం గనక అవ్యయానందం నశించినటువంటి ఆనందం గనక మంద మంద హతాననాంభుజం నందగోపతనయం పరాత్పరం నందగోపతనయం పరాత్పరం పరాత్పరం అది పరమార్థతత్వం అంటే ఏ జ్ఞానం కలగడం వల్ల అంతవరకు ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం అదృశ్యం అయిపోతుందో ఏషాం నాశితమాత్మన గీత తాం ఆదిత్యవతి జ్ఞానం ప్రకాశయతి తత్పరం తత్పరం ప్రకాశయతి అది పరమే పరమార్థస్వరూపంగా ప్రకాశిస్తూ జ్ఞానం అజ్ఞానం చేత కప్పబడి ఉంది ఆ అజ్ఞానం గనక తొలిగిందా తేషాం ఆదిత్యవత్ అటువంటి వారికి ఆదిత్యవత్ సూర్యుని యొక్క ప్రకాశంలాగా సూర్యుడు ఒకే చోట ఉండిన అంతటా ప్రకాశం వచ్చినట్టుగా జ్ఞానం హృదయంలో కదిలిందంటే జీవితంలో అంత ప్రకాశమే పరమార్థతత్వం ఐదో అధ్యాయంలో అట్లాగే పరాత్పరం నారదాది ముని బృంద వందితం కాబట్టి నారం దాదా నారద జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు నారద మహర్షి అలాంటి మహర్షులు కూడా పరమేశ్వరుని శ్రీహరిని స్మరిస్తూ జీవించారంటే కారణం ఒకటే ఆయన ద్వారా ఆ నిర్నిమిత్తానందాన్ని పొందగలం కాబట్టి హరిమేవ సంతతం మంద మంద హితానంబుజం నందగోపతనయం పరాత్మరం నారదాది ముని బృందూర్ణమి